గి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్త శ్రుతి స్మృతి పురాణా రుణాలం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నమ శ్రీ శంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ్రాహ్రాసైకర్మే ఓ సహనావతు సహనోభునక్తు సహ వీర్యం కర వహై తేజస్వినధీతమస్మా విషావహై శాంతిమాత్మా పరానంద పరప్రేమాస్పదం ఎ్లోకర్ యిట్ ఇయమాత్మా సంవిత్మా పరానందరప్రేమాస్పదం ఎ ఎరప్రేమాస్పదం తయమాత్మ పరానందస్వరూప ఇది ఏదైతే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో దాని మీదే మనకు ప్రేమ ఉంటుంది ఉత్కృష్టమైనటువంటి ఆనందం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఎత పరప్రేమాస్పద పరప్రేమాస్పద ప్రేమాస్పద ప్రేమ విషయం పరప్రేమాస్పద మిక్కిలు ఉత్కృష్టమైంది అంటే అంతకు మించినటువంటి ప్రేమ విషయం మరొకటి లేదని అర్థం అటువంటిది ఏదో దాని మీదకి పోతుంది అది లేనప్పుడు అంతకన్నా తక్కువ స్థాయిలో ఉండేదాన్ని మనం ప్రేమించచ్చేమో కానీ అంతకన్నా అధికమైంది దొరికినప్పుడు దానివైపుకే వెళుతూ ఉంటాం ప్రతి విషయంలో కూరగాయలు కొనేటప్పుడు కూడాను ఇక్కడకన్నా అక్కడ బాగా తాజా కూరగాయలు ఉన్నాయంటే ఆ షాప్కి వెళతాం పెళ్లి చూపలు ఇంక చెప్పనవసరం లేదు కనుక యత పరప్రేమాస్పదం తత పరానంద స్వరూప కాబట్టి అది ఎందుకు పరప్రేమాస్పదమైంది ఉత్కృష్టమైన ప్రేమ విషయమైందంటే దానివల్ల మనకు కలిగేటువంటి ఆనందం ఉత్కృష్టమైన ఆనందం అంటే అనంత ఆనందం అంతకు ఆనందం మరొకటి లేదు అనంతాలు రెండు ఉండవు గనక అనంత ఆనందం ఇది యుక్తి చేత నిర్ణయింపబడింది మొదట బై రీజన్ ఆ తరువాత శాస్త్రం చేత అదే నిర్ధారణ చేయడం కూడా జరిగింది అంటే దేనినైతే యుక్తి ద్వారా మనం తెలుసుకున్నాము అవస్థాత్రయంలో కేవలం యుక్తి మన అనుభవంలో ఉండేటువంటి విషయాన్ని సహేతుకంగా మనం ఏదైతే అర్థం చేసుకుంటూ వచ్చామో మొట్టమొదట అది శాస్త్ర ప్రతిపాదన జరిగిన తరువాత శాస్త్రం చేత అదే నిర్ధారింపబడింది అంతవరకు మనం ఎనిమిదో శ్లోకంలో చూచాం కాబట్టి ఇదే ఉత్కృష్టమైనటువంటి ప్రేమ అని నీకు ఎలా తెలిసింది అంటే మా నా భూయాసం నా భూయాసం కాబట్టి నేను లేకుండా పోవడము అనేది ఉండకూడదు మా నభూవం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశకాల పరిస్థితుల్లో నేను పరిచ్ఛునుడిగా ఉండడానికి అవకాశం లేదు ఈ ప్రపంచంలో ఏవైనా ఈ రోజు ఉండి ఒక రోజు లేకుండా పోతున్నాయి కానీ నేను అట్లా పోవడానికి అవకాశం లేదు ఎందరో గతిస్తున్నారు నేను గతించడానికి అవకాశం లేదు మా నేను లేకుండా పోవడం అనేది ఉండకూడదు భూయాసం నేను ఎల్లప్పుడూ ఉండాలి ఇది ఎప్పుడైతే ప్రతి మానవుడి యొక్క హృదయంలో కలుగుతూ ఉందో తనకు పరమ ప్రేమ విషయం ఇదైంది అది ఎక్కడుందో దాన్ని ప్రేమించాలి కనుక అది పరానంద స్వరూపం ఇప్పుడు అర్థమవుతుంది బాగా పెట్టుకోండి ఇక అది సబ్జెక్టు డీప్గా వెళుతుంది కనుక ఉత్కృష్టమైనటువంటి ప్రేమ ఎక్కడుందని అన్వేషించి చూసినప్పుడు ప్రపంచంలో ఏ వస్తువులో కనిపించడం లేదు అది మనలోనే ఉంది కాబట్టి నేనే నాకు చాలా ప్రియమైనటువంటి వాణిగా కనపడుతూ ఉన్నాను కనుక ఆ పరమ ప్రేమాస్పదం పరానంద స్వరూపమైనటువంటి ప్రేమ ఆత్మని య్యతే దృశ్యతే ఇది కాబట్టి అది ఎక్కడ కనపడుతూ ఉంది మన ఆత్మలోనే కనపడతా ఉంది దేనిని నేను ప్రేమించిన అన్నిటికన్నా అధికంగా నన్నే నేను ప్రేమిస్తున్నాను గనక అటువంటి అధికమైనటువంటి ప్రేమ నాలోనే కనపడుతుంది గనక నేనే నాకు పరప్రేమాస్పదం నేనే పరానంద స్వరూపం అనేది డిసైడ్ అయిపోయింది దీన్ని బట్టి ఏం తెలుస్తూ ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి మనం వెళ్ళబోయే ముందు కనెక్షన్స్ ఉండి జాగ్రత్తగా దీన్ని బట్టి ఏం తెలుస్తూ ప్రేమైతే అందరి దగ్గర ఉంది ప్రేమ అందరి అనుభవంలో ఉంది అయితే ఈ ప్రేమ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నీ మీద నీకు ప్రేమ ఉంది ఓకే అంతే కారణం పా పరప్రేమాస్పదం పరప్రేమాస్పదం కనుక పరానంద స్వరూపం నువ్వే అయ్యి ఉండాలి కారణం నీ కన్నా మించి మరొకదాన్ని అతీతంగా నువ్వు ప్రేమించలేకపోతున్నావు గనక ఏదైతే ఉత్కృష్టమైనదో దాన్నే ప్రేమిస్తావు గనక ఆ ఉత్కృష్టమైనటువంటి ప్రేమ ఆత్మని ఈ ఈ ఆత్మలోనే కనపడుతుంది నీలోనే కనపడతా ఉంది అందుకని నిన్నే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు క్లియర్ దాని అర్థమేంటి నీ మీదే నీకు ప్రేమ దాని అర్థం ఏంటో తెలుసా నీకు మరొక దాని మీద ప్రేమ లేదు టు కన్ఫర్మ్ దిస్ ఆర్ ట్రూత్ మరొక విషయం మీద నాకు ప్రేమ ఉంది అని నువ్వు అనొచ్చు మరొక వ్యక్తిని నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నానని నువ్వు అనొచ్చు అంత హంబద్ నీ మీదనే నీకు ప్రేమ ఉంది అర్థమవుతుంది చిన్న సెంటెన్సే అర్థం కాదు అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నా నీ మీద నీకు ప్రేమ ఉంది పరమ మరొక దాని మీద నీకు ప్రేమ లేదని అర్థం ఉంది ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి నువ్వు స్వామీజీ కానీ నా మనసు మరొక దాని మీద పోతుంది దాన్ని ప్రేమిస్తుంది మరొక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంది మరొక విషయాన్ని ప్రేమిస్తూ ఉంది నువ్వు అని చెప్పి నువ్వు అనొచ్చు ఒకవేళ ఆ విధంగా నీ మనసు కనుక మరొక వ్యక్తిని ప్రేమిస్తే మరొక విషయాన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ నీ మీద నీకున్నటువంటి ప్రేమే కాని మరొక వస్తువు మీద విషయం మీద వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ దు కనుక ఫస్ట్ పాయింట్ నీ మీదనే నీకు ప్రేమ ఉంది ఫస్ట్ పాయింట్ నీ ప్రేమ నీ కొరకే ఉంది నాట్ ఫర్ అదర్స్ ఒకవేళ ఇతరులను ప్రేమించిన ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి క్లియర్ కాబట్టి నీ మీదే నీకు ప్రేమ ఉంది ఆ ప్రేమ కూడా నీ కొరకే ఉంది అవునా కనెక్షన్ ఏంటే లేదు స్వామిజీ నా మీద నాకు ప్రేమ ఉన్నా కూడా ఆయన మీద కూడా నాకు ప్రేమ ఉంది ఆవిడ మీద కూడా కొంత ఉంది అక్కడ కొంత ఉంది అక్కడ థర్టీ పర్సెంట్ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి మిగతా అది అట్లట్లే కుదరదు సార్ కుదరదు ప్రేమ నీకు తెలుసు ఈ శాస్త్రాన్ని నేను నీకు నేర్పించాలి కానీ ప్రేమ నీకు నేర్పించాల్సిన అవసరం లేదు ప్రేమని నీ అనుభవంలో ఉంది నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు దేన్ని ప్రేమిస్తున్నావు వేరే విషయం ప్రేమ లేకపోతే ప్రేమ లేదు ప్రేమించలేడు డబ్బు లేని వాడు ఖర్చు పెట్టలేడు నువ్వు దేన్నైనా ప్రేమించు ప్రపంచంలో అది క్రికెట్ కావచ్చు సినిమా కావచ్చు రాజకీయం కావచ్చు మరొకటి కావచ్చు రసగుల్ల కావచ్చు దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని ఎప్పుడైతే అన్నావో దాని మీద నీకు ప్రేమ ఉంది అంటే నీ దగ్గర ఉంది కనుక అర్థమైంది కనుక ప్రేమ అనేది నీకు తెలుసు ప్రేమ అనేది నీ అనుభవంలో ఉంది ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే చాలా సూక్ష్మం ప్రేమ అనేది ఒకటే కానీ సింగులర్ ప్రేమ రెండు కాదు అవునా ప్రేమ ఆబ్స్ట్రాక్ట్ ఒకటే ప్రేమ ఒక్కటే రెండు ప్రేమలు లేవు రెండిటిని నువ్వు ప్రేమించవచ్చు దట్స్ అ డిఫరెంట్ థింగ్ నువ్వు రెండింటిని ప్రేమించవచ్చు సమీజీ మా నాన్నని నేను ప్రేమిస్తా తర్వాత మా అత్తమ్మను కూడా ప్రేమిస్తా ఓకే సార్ అత్తమ్మకు సపరేట్ ప్రేమ నాన్నకు సపరేట్ ప్రేమ లేదు సార్ ప్రేమ ఇస్ ద సేమ్ ఇట్ ఇస్ వన్ వితౌట్ సెకండ్ ప్రేమ ప్రేమే ప్రేమని డిఫైన్ చేస్తే రెండు రకాలుగా డిఫైన్ చేయలేవు రెండు రకాలుగా ప్రేమను నిర్వచించడానికి అవకాశం లేదు ప్రేమ ఒక్కటే అవునా రెండింటిని ప్రేమించవచ్చు బాగా అర్థం చేసుకోండి రెండు విషయాల్ని ప్రేమించవచ్చు రెండు వస్తువులను ప్రేమించవచ్చు పది మంది వ్యక్తుల్ని ప్రేమించవచ్చు అది వేరే విషయం కానీ ప్రేమ మాత్రం ఒక్కటే కదా నాలుకొక్కటే కదా ఆయన నువ్వు అనేక రుచి చూడచ్చు అంతేగాని నువ్వు రసగుల్లా తినేటప్పుడు రసగుల్లా నాలుక దోశ తినేటప్పుడు దోశ నాలుక ఇది ఎక్కడి నుంచి వస్తే ఇవి ఇన్ని నాలుగులు పాము కూడా రెండే ఉన్నాయి అంతకుమించి వచ్చేందుకు అవకాశం లేదు నాలుగు ఒకటే అనేక రుచుల్ని చూస్తూ పోతూ ఉంది ప్రేమ ఒకటే అనేకుల మీద ప్రసరిస్తూ ఉండవచ్చు ప్రేమ ఒక్కటే అనేది అర్థమైందే చాలా సింపుల్గా ఉండే చాలా లోతైన విషయాలు ఇవి ఇది అర్థమైందే అంటున్నాను నేను ప్రేమ ఒక్కటే కదా అవునా ప్రేమ ఒకటే అయినప్పుడు ఈ ఒకే ప్రేమ దేని మీద పోవాలి ఏది ఉత్కృష్టమో దాని మీద పోవాలి ఆ ఉత్కృష్టం ఎవరు నువా నీకు తెలుసు ఆ విషయం తెలుసు స్వామీజీ చెప్పగలవు నన్ను నేను ప్రేమిస్తున్నాను కదా మా నాభూవం భూయాసం నన్ను నేను ప్రేమిస్తున్నాను కదా అందుకు నాకు తెలుసు ఎందుకంటే తెలియకపోతే నన్ను నేను ఎట్లా ప్రేమిస్తాను అభానే నా పరం ప్రేమ శ్లోకాన్ని పట్టుకోవాలి అభానే నా పరం ప్రేమ నాకు గనక అర్థం కాకపోయింది అది నన్ను నేను ప్రేమించలేదు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు గనక మా అనుభవం భూయాసం అంటూ నిన్ను ప్రేమించుకుంటున్నావు గనక నీకు తెలిసిందనే అర్థం ఓకే తెలిస్తే భానే నా విషయ స్పృహ ానే నీ గనక ఈ విషయం అర్థమైందే పరమ ప్రేమాస్పదం నేనేను పరానంద స్వరూపం నేనేను నేను ప్రేమించేది నన్నే అనేటువంటి సత్యం కనుక నీకు తెలిస్తే విషయస్య స్పృహ నా నువ్వు పరానంద స్వరూపం నువ్వు పరమ ప్రేమాస్పదం అయినప్పుడు దాన్ని వదిలిపెట్టి నశించబట్టి నువ్వెందుకు ప్రేమిస్తావు అర్థమై ఉంటే కాబట్టి ఇంతకు అర్థమైందా అర్థం కాలేదా అర్థం కాలేదంటే నీ మీద నీకు ప్రేమ లేదు అర్థమైంది అంటే ప్రపంచం మీద నీకు ప్రేమ లేదు ఎందుకని లవ్ ఈజ్ వన్ వితౌట్ సెకండ్ ప్రేమ ఒక్కటే కాని రెండు ప్రేమలు లేవు ఇద్దరు నేను ప్రేమించస్తే కానీ ప్రేమ మాత్రం ఒకటే ఇక్కడ ఒక యాతన అయిపోయింది అందువల్ల అతర్ ఈ కారణం చేత బాణీపి అభాత అసౌ పరమానందతాత్మన ఇది కనెక్షన్ అసౌ ఆత్మన పరమానందత అసౌ ఆత్మన ఈ ఆత్మ అసౌ ఈ ఆత్మ ఏది ఆత్మ ఇయమాత్మ పరానంద కాబట్టి ఇయమాత్మ సంవిధాత్మ ఏదైతే ఇంతవరకు యుక్తి ద్వారా శాస్త్రము ద్వారా తెలుసుకున్నామో అనంతమైనటువంటి ఆనంద స్వరూపం నేనేనని ఇదే ఆత్మ అని తెలుసుకున్నాము అస్సౌ ఆత్మన ఈ ఆత్మ యొక్క పరమానందత ఈ పరమానంద స్వరూపం ఏదైతే ఉందో అది భానేప్యభాత థర్డ్ లైన్ భానేప్యభాత భానేపి అభాత అది తెలుస్తూ ఉండినా ప్రతి ఒక్కరికి తానే పరమ ప్రేమాస్పదం అని తెలుసు కానీ అభాత తెలియడం లేదు తెలియడం లేదు తెలియడం లేదని మీరు ఎట్లా చెప్తారు స్వామీజీ ప్రపంచం మీద పోతున్నావు కనుక మరి ప్రపంచం మీద పోతున్నాను కనుక నాకు తెలియదేమో నిర్ణయం చేస్తామంటే తెలుస్తూ కూడా ఉంది ఎందుకని ప్రపంచాన్ని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడంటే అవసరం వస్తే ఆ కోతి స్టోరీ మనం చూసాం కదా మంకీ అండ్ ఇట్స్ కిడ్ అదే స్టోరీ నేను హాయిగా ఉండడానికి అందరినీ ప్రేమిస్తాను అవసరమైతే నా హాయికి ఇతరుల ప్రతిబంధకం ఇతరులను త్యాగం చేసేనా నేను సుఖపడతాను ఈ ప్రపంచంలో ఎందుకని మా నభూవం భూయాసం ఇది కాబట్టి బానేపి అభాత తెలుస్తూ ఉన్నప్పటికీ కూడాను తెలియకుండా ఉంది దీన్ని అర్థం చేసుకోవాలి అది విషయం చాలా క్రిటికల్ పాయింట్ ఇది తెలుస్తూ ఉంది తెలియడం లేదు ఎట్లా ఇది సాధ్యం ఇటువంటి చోట ఎక్కడైతే ప్రత్యక్షంగా విషయం అర్థం కావడం లేదో అక్కడ ఉపమానం కావాలా అందుకు ఉపమానాలు ఉండేది నెక్స్ట్ శ్లోకంలో ఉపమానం ఇస్తూ చెప్తున్నాడు ఇక్కడికి పదకొండు శ్లోకాలు అయిపోయినాయి పన్నెండో శ్లోకం ప్లీజ్ అధ్యేతృవర్గ మధ్యస్థాధ్యయన శబ్దవత్ భానే ప్యభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే ఇదొక క్లాసికల్ ఎగ్జాంపుల్ అధ్యేత్రు అధ్యేత్రు అంటే వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు వేద పఠనం చేస్తూ ఉంటారు చూసారుగా వీళ్ళని అధ్యేత్రు అంటారు అంటే ఇంతకుముందు నకర్మణ చెప్పారే వాళ్ళు కారు అని అర్థం వాళ్ళు ఇంకా కొన్ని రోజులు బాగా చెప్తారు సహపాటి విద్యార్థులతో కలిసి వేదాధ్యయనం చేసేటప్పుడు అంటే సామూహిక వేద పఠనం అది అధ్యత్రు అంటే అధ్యేతృణం ఎవరైతే సామూహికంగా వేద పఠనం చేస్తూ ఉన్నారో వర్గే సమూహే అది వర్గస్య మధ్యే ఎట్లయినా పర్లేదు చాలా మంది కూర్చొని వర్గ సమూహం అధ్యేతృణం వర్గే సమూహే కనుక చాలామంది పిల్లలు కూర్చొని వేదాన్ని పఠిస్తూ ఉండాలి వేదాధ్యయనం చేస్తుండాలి కలెక్టివ్ చాంటింగ్ గ్రూప్ చాంటింగ్ వేదిక్ చాంటింగ్ జరుగుతుంది ఈ అధ్యేతృవర్గ మధ్యస్థ పుత్ర అధ్యయన శబ్దవత్ పుత్రాధ్యయన శబ్దవత్ అధ్యయన శబ్దవత్ కంఠధ్వని అంటే ఎవరో ఉండాడు ఫాదర్ అక్కడ కనుక తుత్రుత్ర అధ్యయన శబ్దవత్ భానేపి అభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే ప్రతిబంధేన యుజ్యతే అయ్యా తెలుస్తూ ఉంది తెలియడం లేదు అనేది కుదరదు ఏకకాలంలో ఇప్పుడు ఇది ఏమిటి అంటే స్వామీజీ ఇది వాచ్ అన్నారనుకోండి వాచ్ అంటే తెలిసిందేదా నాకు తెలియదు స్వామీజీ ఇంకా తెలిసే ప్రశ్న లేదు కదా స్వామీజీ నాకు వాచ్ అని తెలుస్తూ తెలియడం లేదు అన్నాడు ఒకే కాలంలో నీకు తెలిసేటప్పుడు అది వాచ్ తెలియదనే ప్రశ్న లేదు తెలియదనేటప్పుడు తెలుసు రాదు కనుక ఏక ఒకే వస్తువుకు సంబంధించినటువంటి అనుభవం ఇలా భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి బాణమా అభానమా అనేది ప్రశ్న ఇప్పుడు పరమానంద స్వరూపం ఎక్కడుందో నీకు తెలిసిందే తెలియలేదా లేదు స్వామీజీ నాకు తెలియలేదు అభాని నీకు తెలియకపోతే నీ మీద నీకు ప్రేమ ఉండడానికి అవకాశం లేదు ప్రపంచంలోనే వెతకాలి ఎందుకని నువ్వే పరానంద స్వరూపం నీకు తెలియదు కనుక తెలుసు స్వామీజీ బాణి తెలుసు కనుక నా విషయస్పృహ నువ్వు పరమానంద స్వరూపం ఇప్పుడు ప్రపంచాన్ని ప్రేమించడం అనేది ప్రశ్న లేదు కానీ ఒకవైపు నీవే పరమ ప్రేమాస్పదము నువ్వే పరానంద స్వరూపము అని నీకు తెలుస్తూ ఉంది అదే సమయములో నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి వాళ్ళు ఉండాలి వీళ్ళుండాలి వీళ్ళు పోకూడదు వాళ్ళు పోకూడదు ధనము జనము బంధుజనము ఇవన్నీ పేరు అన్నీ నడుస్తూ ఉన్నాయి ఈ రెండు ఉండడానికి అవకాశం లేదు కనుక తెలుసా తెలియదని ప్రశ్న కాదు ఇంత కాంట్రవీ కాంట్రడిక్షన్ ఉంది కనుక దీన్ని అయ్యా తెలుస్తూ ఉండినప్పటికీ కూడాను ఇదే చూడ ప్రతిబంధకం ఎట్లా అంటే ఏదైనా ఒకటి తెలిసింది అంటే తెలీదు అనేది లేదు తెలియదు అన్నప్పుడు తెలుసు అనేది రాదు తెలుసు తెలీదు ఉండడానికి అవకాశం లేదు అంటే ఉంటుంది సార్ అది అడు అయుక్తం యుక్తమేవా అది ఇక లాజిక్ ఎట్లాగండి ఎగ్జాంపుల్ అధ్యేత్రు వర్గం అధ్యస్థ వర్గే సమూహే వర్గస్య మధ్యే పుత్రాధ్యయన శబ్దవత్ తధ్యయన శబ్దవత్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బానేపి అభానం బాణస్య బానేపి తెలుస్తూ ఉన్నప్పటికి కూడాను ప్రకాశిస్తూ ఉండడం అంటే తెలియడం బానేపి తెలుస్తూ ఉన్నప్పటికీ కూడాను భానస్య అభానం అది చూసుకోండి అన్వయక్రమం బానేపి భానస్యాభానం అది వెలు అది ప్రకాశిస్తూ ఉండినప్పటికి కూడాను తెలుస్తూ ఉండినప్పటికి కూడాను ఆ తెలుస్తూ ఉన్నది తెలియకపోవడం అభానం అనేటువంటిది ప్రతిబంధన యుద్ధ్యతే దీనికి కారణం ఏంటంటే ఏదో ప్రతిబంధం ఉంది అలా అది వెలుగుతున్నప్పటికి కూడాను ప్రకాశిస్తూ ఉండ నీకు ప్రకాశించడం లేదు అంటే తెలుస్తూ ఉన్నప్పటికి కూడాను అది నీకు తెలియడం లేదు అంటే ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది ప్రతిబంధకం ఉంది ఎట్లాంటి ప్రతిబంధకం అదేంటే చెప్తున్నాడు అధ్యేతృవర్గం మధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ కాబట్టి చూడండి అంటే పుత్రస్యాన్ని ఎప్పుడైనాడో తండ్రిని చెప్పడం లేదు పితాయవరో మనం తెలియడం లేదు అందువల్ల తస్య అంటున్నాను నేను తస్యపుత్రస్యాన్ని ఇప్పుడు అందరు కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉంటారు వేదాధ్యయనం చేయడంలో ఓ పద్ధతి ఉంటుంది ఎవరైతే వేదాన్ని బలివేస్తూ ఉంటారో స్టూడెంట్స్ అంతా కూర్చుంటారు కదా అప్పుడు గురువు చెబుతూ ఉంటాడు గురువు ఒక్కసారి చెబుతాడు శిష్యులు రెండుసార్లు రిపీట్ చేస్తారు అది వేదాధ్యయనం అంటే ఇప్పుడు బ్రహ్మవి దాప్నో తిపరం అంటాడు అనుకోండి గురు బ్రహ్మవి దాప్నో తిపర్రం బ్రహ్మవి దాప్నో తిపర్రం బ్రహ్మవి దాప్ నో తిపర్రం అని రెండుసార్లు వాళ్ళు అంటారు తదే షాభ్యుక్త తదే షాభ్యుక్త తదే శాభ్యుక్త ఇది వేదాధ్యయనం జరిగే పద్ధతి వేద పఠను గురు ఒకసారి చెప్పాలి శిష్యులు రెండుసార్లు రిపీట్ చేయాలి ప్లీజ్ జస్ట్ సే ఓ బ్రహ్మవిదాప్నోతి పరం తదే శాభ్యుక్త ఇది వేద పట్టణం జరిగే పద్ధతి ఇది అందువల్ల ఏమవుతుందంటే ఒక దశలో వీళ్ళు ఇలా వల్ల వేసి వల్ల వేసి వల్లి వేసి వచ్చేస్తుంది వాళ్ళకి అంటే పూర్ణపు రోజుల్లో ఈ క్యాసెట్సు ఈ సీడీలు ఇవన్నీ లేవు గనక మర్చిపోవడానికి గురువు గురువులు శిష్యులను వెంట పెట్టుకుని పోయేవాళ్ళు ఉదయాన్నే స్నానానికి పోతే ఏ చెరువు దగ్గరనో నది దగ్గరకో నదీ తీరాలకు వెళ్తారనుకోండి స్నానానికి వీడు కూడా పోతూ ఉంటాడు నేను ఈ నెల గిరిధారిలో ఉండాలి మీకు గురు ప్రార్థన ఉంది దాంట్లో వెనక ఒక బొమ్మ వేసి ఉన్నాను గురువు పోతా ఉంటే ముందు వాడు వెనక గురువు బట్టల గిట్లు ఎత్తుకొని పోతూ ఉంటాడు వాడు ఆ మధ్యలో గురువు చెప్తూ ఉంటాడు వీడు పలుకుతూ ఉంటాడు అట్లా ఒక్క క్షణం వేస్ట్ కానీ అటైతేనే వస్తుంది లేకపోతే రాదు వేదం రావడం అంటే చిన్న విషయం కాదు ఇప్పుడు మీరందరు కలిసి చెప్పారు కదా ఇప్పుడు ఒక అతను వచ్చాడు అనుకోండి ఏదో స్వామిజీ ఏదో మోక్ష ధామట నా కుమారుడు బయరు ఉండాడు అక్కడ వీడు ఎంత మోక్షానికి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు ఒకసారి వెళతా వింటామో వచ్చాడు అనుకోండి ఈ వేదాధ్యయనం జరుగుతూ ఉంది వేద పఠనం జరుగుతూ ఉంది ఎందుకంటే అధ్యేత్రు అధ్యేత్రుణం అందరు కూర్చొని చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఫాదర్కి ఏం వేరే ఎంత బాగుంది ఇప్పుడు మీరింటుంటే ఎంత బాగుంది బాగుండలే మీరు నక్రమణ అని చెప్తే బాగలేదే బాగుంటుంది అది కూడా ఈ సిని ఇప్పుడు అలా విన్నప్పుడు అతను కనిపిస్తుంది అబ్బా ఇంత బాగుందే ఇంత తీగ ఉంది ఇంత మధురంగా ఉంది ఎంత బాగుంది వేద అని కొడుకు కూర్చో సెకండ్ రోజు వాడిదే వినాలని ట్రై చేస్తుంటాడు ఎందుకని వాడికే తండ్రి కనుక వాడికన్నా నేను బాగా చెప్తున్నా నాకు వినాలని ప్రయత్నం చేయడు పుత్రస్య. అధేన శబ్దవత్ వాడి కంటధ్వని తినాలని ప్రయత్నం అంటుంటాడు మధ్యలో చెప్పురాని వాడులా ఈ తండ్రికి ఏంటి రా వీడు వాడితే వినాలనుకుంటున్నాను వినలేడు వాడు చెప్పడం లేదా చెప్తున్నాడు లేదా వాడు వాడు చెప్తుంటే వీడికి ఎందుకు వినపడడం లేదు వాడు చెప్పడం లేదు స్వామిజీ అదిగో చెప్తున్నాడు చూడు వాడు పేదవాలు కలుగుతున్నాయి యాక్షన్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఇప్పుడు ఎందుకంటే ఇట్లంటే ఇట్లంటే స్వరం ఏది ఉదాత్తం పోవాలి అనుదాత్తం పోవాలి ఇది విచిత్రంగా ఉంటుంది కొన్ని గనుక వేదిక చాంటింగ్ తెలిసిన వాడికి కొన్ని చోట్ల కూర్చొని వేదం చెప్తుంటారు వాడికి ఎక్కడెత్తాలో తెలియదు ఎక్కడ దించాలో తెలియదు ఎత్తాల్సిన చోటు దించుతుంటాడు దించాల్సిన చోటు ఎత్తుతుంటాడు క్లియర్గా స్వరం తెలిసిన వాడికి అర్థమైపోద్ది ఓహో ఇది యాక్షనే కానీ సరైన వేద పట్టణం కాదు ఇది ఎక్కడ ఉదాత్తమో అక్కడ అనుదాత్తం ఉంది ఎక్కడ అనుదాత్తమో ఇట్లా అంటుంటావు చూడండి ఏమిటి నన్ను గట్టేయండి నేను చెప్తాను మీకు కరెక్ట్గా స్వరం ఇదంతా సగం యాక్షనే ఎందుకంటే తెలిసినోడు ఒకప్పుడు ఇట్లా అనుంటాడు వాడిని చూసి అర్థమవుతుంది ఇప్పుడు ఈ తండ్రికి వీణ్ చూసిన తర్వాత అబ్బా నా బిడ్డ చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు ఒకవైపు వాడి శబ్దం ఉంది కానీ వినపడకుండా ఉంది ఉంది గనక లేదు అని చెప్పడానికి లేదు ఉంది అని చెప్పడానికి వినపడడం లేదు బాగుందే బానేపి అభానం వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ క్లాసికల్ ఎగ్జాంపుల్ విద్యారాయణ స్వామి కనుక ఇక్కడేంటో తెలుసా శబ్దం ఉంది శబ్దం వినపడడం లేదు శబ్దం వినపడుతూ ఉంది పిల్లవాడి శబ్దం వినపడడం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా కుమారుడి యొక్క తస్యపుత్ర శబ్దం ఏదైతే ఆ శబ్దం ఉందో వేదాధ్యయన శబ్దం సామాన్యంగా ఉంది విశేషంగా లేదు అది పాయింట్ సామాన్యంగా ఉంది విశేషంగా లేదు జనరల్గా ఉంది సామాన్యం విశేషంగా లేదు స్పెసిఫిక్గా లేదు స్పెసిఫిక్గా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆయన ఎవరో ఆయన కుమారుడు ఎవరు అనుకోండి ఇప్పుడు మీరైనా సరే ఈ పక్క కూర్చొని ఆమె భర్త ఆ సైడ్ ఉండినా ఆ పక్క ఆ పక్క కూచొని ఆమె భర్త ఇట్లున్నా భార్య ఇట్లుండినా భార్య ఎట్లా చెప్తుంది వినాలని భర్త అనుకున్నా భర్త ఎట్లా చెప్తున్నాడు వినాలని ఎందుకని సామాన్యంగా వినపడతే కానీ అందరు కలిసి చెప్పేటప్పుడు ప్రత్యేకంగా వినిపించేందుకు అవకాశం లేదు లేదు అలా ఎప్పుడైతే సామాన్యంగా వినపడతా ఉందో ఇక్కడ ప్రతిబంధం ఉంది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బాగా చూడండి ఇప్పుడు మీకు ప్రత్యేకంగా వినిపించాలి కదా ఒకరిది అవకాశం ఉంది నేను ఇప్పుడు వినిపిస్తాను చూడండి బాగట్టిగా చెప్పండి బ్రహ్మవిధానో తిపరం మీ రోజు చెప్పకండి తదేశాభ్యుక్త్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మీరు ఆపండి నువ్వు ఒకటే చెప్పు ఇప్పుడు వినిపించేదా లేదా అది మీది డ్రాప్ చేసేసి వాళ్ళందరిది కూడా డ్రాప్ చేసి పక్కనే పెట్టామనుకోండి ఇప్పుడు అందరికీ వినిపించింది వాడు చెప్పేది సపోజ్ నేననుకోండి నేనైతే గట్టిగా చెప్తా అర్థమైపోయిందే సో అంతకుముందు చెప్పాడు వాడు అంతకుముందు కూడా చెప్పాడు మీరందరు కలిసి చెప్పినప్పుడు తాను చెప్పాడు ఇప్పుడు చెప్పాడు ఇంతకుముందు మనకి ఇనిపించలేదు కారణం అధ్యేతు వర్గ మధ్యస్థ అధ్యేతృణ వర్గే మధ్యస్థ మీ అందరి మధ్యలో వాడు కూర్చో చెబుతూ ఉన్నాడు గనక అందరి శబ్దంలో మిళితమైపోయింది గనక సామాన్యంగా వినపడుతుందే కానీ ప్రత్యేకంగా విశేషంగా ప్రత్యేకంగా విశేషంగా స్పెసిఫిక్గా అతను సౌండ్ మనకు వినపడడం లేదు ఎప్పుడైతే ఇవన్నీ డ్రాప్ అయినాయో అంటే ఇప్పుడేంటి ఇంతకుముందు వినపడకపోవడానికి ప్రతిబంధకం ఉంది అబ్స్టకల్ ఉంది అబ్స్టకల్ ఏంటి ప్రతిబంధకం ఏంటి మీరందరూ కలిసి చెప్పడమే కాబట్టి ఆ ప్రతిబంధకాన్ని ఆపగానే అతన్ని మనకు వినపిస్తూ ఉంది సేమ్ ఆత్మ పరమానంద స్వరూపమైనప్పటికీ కూడాను మిళితమైపోయింది కనుక జగత్తుల ఇప్పుడు ఏది పరమ ఏది కాదో మనకు అర్థం కాకుండా మిక్స్ అయిపోయింది గనక అర్థమవుతుంది ఈ మిక్స్చర్లో సామాన్యంగా అన్నిటినీ ప్రేమించినట్లే దీన్ని ప్రేమిస్తున్నాము కానీ ఇది పరప్రేమాస్పదం ఇది పరానంద స్వరూపం అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ ప్రతిబంధకం ఏదైతే ఉందో ఇది తొలగినప్పుడు మీరందరూ కలిసి చెప్పడం ఎప్పుడైతే నేను తొలగించేశానో అతని శబ్దం వినిపించింది కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైతే మనకు అన్ని ప్రేమలు విషయ ప్రేమ ఏదైతే ఉందో ఇదే ప్రతిబంధకంగా తెలుస్తూ ఉంది వాటిని తొలగించినప్పుడు ఇది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా జరగడం లేదు గనక ఇదే ప్రతిబంధం అయ్యింది సూర్యుడు ప్రకాశిస్తూ ఉండినా ఎప్పుడైతే ఆకాశంలో మేఘం ఉందో ఆ మేఘం వల్ల సూర్యుని యొక్క ప్రకాశం నీకు తెలియడం లేదు ఆ మేఘం ప్రతిబంధం అంత మాత్రం చేత సూర్యుడు లేకపోలేదు ఎందుకని మేఘం నీ కనిపించాలంటే కూడాను మేఘం వెనుక సూర్యప్రకాశం ఉంది గనకని కాబట్టి ఏ వస్తువు నీకు ప్రేమాస్పదంగా కనిపించినా దాని వెనుక పరప్రేమాస్పదం అయినటువంటి ఆత్మతత్వం పరానంద స్వరూపంగా ఉండడం వల్లనే నీకు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ ప్రతిబంధకం సూర్యుడు సూర్యదర్శనం కలగకపోవడానికి మేఘం ఎట్లాగైతే ప్రతిబంధకంగా ఉందో అధ్యతృణాం మధ్య వర్గ మధ్యే వర్గస్య మధ్యే కాబట్టి అందరూ కలిసి వేద పఠనం చేసేటప్పుడు గ్రూప్ చాంటింగ్ కలెక్టివ్ చాంటింగ్లో అందరి యొక్క శబ్దంలో ఒక వ్యక్తి యొక్క శబ్దం కూడా సామాన్యంగా చేరిపోయింది గనక ప్రత్యేకించి మనకు తెలియడం లేదు అట్లా గనక అవన్నీ డ్రాప్ అయితే ప్రతిబంధకం డ్రాప్ అయితే విశేషంగా తనదొక్కడితే మనం వినేటువంటి అవకాశం ఉంటుంది అది జరగడం లేదు గనక బానే విషయస్పృహ నా విషయస్పృహ కాదు భానే ఆ విషయ స్పృహ చూడు తమాచు ఇక్కడ కనపడతా ఓహో విషయాల్లో ఆనందం ఉంది విషయాల్లో ఆనందం ఉందని ఒకవైపు బానే ఏది నేనే పరమానంద స్వరూపం తెలుస్తూ ఉండినా విషయ స్పృహ మరి ఒకవైపు కలుగుతూ ఉంది కారణం ఏంటి ఇది పూర్ణంగా అర్థం కావడం లేదు మిక్స్ అయిపోయింది వేద పాఠ వేద పఠనం చేసేటువంటి వాళ్ళల్లో అందరి యొక్క కంఠంలో తన కంఠం కూడా మిక్స్ అయిపోయినప్పుడు మనం ప్రత్యేకంగా అతన్ని విశేషంగా ఎట్లాగైతే గుర్తించలేకపోతున్నామో సామాన్య శబ్దంగానే మనకు అర్థమవుతూ ఉందో ఇక్కడ కూడా అట్లాగే ఉంది అసౌ ఆత్మన పరమానందత ప్రతిబంధేనా యుజ్ఞతే బానేపి అభాత బానేపి అభాత తెలుస్తూ ఉండిన ఉంది తెలిసింది అనుకోండి అర్థమైంది అనుకోండి విషయస్పృహ ఉండడానికి అవకాశం లేదు ఆ కమలం చాలా కోమలంగా ఉందండి నిన్ను అటెంప్ట్ చేయకూడదు అది నేను అటెంప్ట్ చేయకూడదు బహ్ ఎంత సౌకుమార్యమండి ఎంత సౌగంధ్యం అండి అందులో ఎంత సువాసన వెదజల్లుతూ ఉందండి ఎంత అందంగా ఉందండి ఉండొచ్చు కమలం అంత అందంగా ఉండొచ్చేమో కానీ అది నిన్ను కలవర పెట్టడానికి అవకాశం లేదు ఎందుకు కలవర పెట్టడానికి అవకాశం లేదు విషయం విషయం అది పరస్ ప్రేమాస్పదం అయితే అది పరమానంద స్వరూపం అయితే అది నిన్ను కలతబెడితే అర్థం ఉంది కానీ అది కాదు ఎందుకు కాదు స్వామీజీ కలవ ఎందుకు ఒక కమలో నన్ను కలవర ఎందుకు నన్ను బాధించకూడదు కారణం ఏంటి నంబర్ వన్ అది అనిత్యం ఫస్ట్ పాయింట్ అనిత్యం నువ్వు పరమానందం అంటున్నావే ఉత్కృష్టమైంది అంటే అనంతం అని చెప్పాం కదా అనంతమైన దానికి అంతం ఎక్కడి నుంచి వస్తుంది అంతం లేనిదే కదా అనంతం అంతం నవిద్యతే యస్య దేనికైతే అంతం తెలియదు అది అనంతం నీ ప్రేమ అనంతమైనప్పుడు పరప్రేమాస్పదం అయినప్పుడు పరానందం అది అనంతానందం ఉత్తానందం కాదు పరమానందహ అనంతమైనటువంటి ఆనందం అయినప్పుడు నువ్వు ఒక వస్తువుని ప్రేమిస్తే ఇదే ప్రేమానందం ఇది పరమ ప్రేమాస్పదము ఇదే పరానంద స్వరూపం అని నువ్వు చెప్పాలంటే వెంటనే నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి ఈజ్ ఇట్ రియల్ ఆర్ అన్ రియల్ ఇది సత్యమా కాదా నిత్యమా కాదా అని ప్రశ్నిస్తే వెంటనే నీకు సమాధానం నీ నుండే వస్తుంది కమలం ఎందుకు కలవర పెట్టకూడదు అనిత్యం గనక అనిత్యం గనక ఫస్ట్ పాయింట్ అనిత్యం కాదు నీ మీద ఆధారపడలేదు పైగా పరాధీనం సార్ మీ మీ తోటలో ఒక కమలం కోసుకొని చాలా అందంగా ఉంది మీ మీ సరోవరంలో ఆ కమలం చాలా అందంగా ఉంది సార్ నేను కోసుకోనా పరాధ్యానం కాదా దాన్ని పొందాలన్నా లేదా నువ్వు నీకు ఆనందాన్ని ఇస్తుంది పొందాలి కదా ఆనందాన్ని ఇచ్చి దాన్ని పొందుతావు కదా దానికోసం ప్రయత్నం చేస్తావు కదా సాధించాలా సాధించడానికి సాధన చేయాలన్నా లేదా ఆ సాధన దాన్ని కొనడానికి డబ్బు కావాలన్నా లేదా ఇదంతా సాధన ఒకరి నీ దగ్గర డబ్బు నాకు నివ్వకపోతే నువ్వు చేసేది లేదు కాబట్టి నీ సాధన ద్వారా నువ్వు కమలాన్ని పొందుతావు కదా అప్పుడు ఏమైంది ఆ వస్తువు సాధ్యం సాధ్యం పరమానంద స్వరూపమా సాధనేనా సాధ్యం సాధ్యతే అనే సాధన కాబట్టి నీ ప్రయత్నంతో నువ్వు చేస్తూ ప్రయత్నం అనేది కర్మ కర్మ పరిమితం పరిమితమైనటువంటి కర్మ వల్ల లభించేటువంటి ఫలితం కూడాను ఏదైతే వచ్చినా అది పరిమితంగానే పోతుంది అనేది మీకు తెలుసు కాబట్టి ఏది నిన్ను ప్రే నిన్ను రెచ్చగొట్టిన ఈ ప్రపంచంలో నేనే నీకు సర్వం నేను లేకపోతే ఏమి లేదు అని ఏ వస్తువు చెప్పినా ఏ వ్యక్తి చెప్పినా ఏ విషయం చెప్పినా సూటికి దాన్ని క్వశ్చన్ చేయి నువ్వు ఎప్పుడు ఉంటావా నాతో అది చెప్తుంది రుణం వరకు ఉంటాను థ్యాంక్ యూ అయితే నువ్వు కాదు నాకు కావాల్సింది నన్ను ఎప్పుడు వదిలిపెట్టకూడనటువంటి వస్తువు నాకు కావాలి అనిత్యమైంది నా కొద్దు చూసారా ఇప్పుడు అలా చూసినప్పుడు ఏది ఉండినా నష్టం లేదు కదా అది కలవర స్వామీజీ అవన్నీ మనకు రుచి కలిగిస్తాయి కదా నిజమే అవి ఉండడం తప్పు వాటిలోనే పరమ ప్రేమానందం ఉందనుకుంటే మాత్రం తప్పు ఇది పాయింట్ నువ్వు ఏం కావాలని పెట్టుకో నీ కూడా పెట్టుకో కానీ ఒకటి మాత్రం తెలుసుకో అది నిత్యం కాదని తెలుసుకో ఎవరినైనా నీ కూడా పెట్టుకో ఎంతకైనా ప్రేమించ ఆ వ్యక్తిని కానీ ఒక్కటి మాత్రం తెలుసుకో ఆ వ్యక్తిని ప్రేమించేది ఆ వ్యక్తి కోసం కాదు నా కోసం లేసం ప్రేమిస్తున్నాను నేను అతని కోసం కాదు నా కోసం ఎందుకని అతను ఎప్పుడు నా కూడా ఉంటాడని గ్యారెంటీ ఇవ్వలేకపోతూ ఉన్నాడు బంధాలన్నీ ఈ ప్రపంచంలో ప్రతిబంధాలుగానే మారిపోతూ ఉండే అనుబంధాలన్నీ ప్రతిబంధాలుగానే మారిపోతూ ఉండయి కనుక దేనినైనా సరే ఏది నిన్ను ఈడ్చినా ఈ ప్రపంచంలో ఒక్క క్షణం ఆగి దాన్ని నిలబెట్టి ఏయ్ నువ్వు నిత్యమా నువ్వు పరానంద స్వరూపమా నువ్వు గనక పరానందయితే నాకు పరమ ప్రేమాస్పదం పో నేను కాదు అంటది నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటా మధ్యలో మార్గగాములుగా దారికి దారిలో నడుస్తున్నా గనక బాటసార్లు గనక నాకు నువ్వు తోడుగా ఉండు నీకు నేను తోడుగా ఉంటాను అంతవరకు పర్వాలేదు కానీ నిన్ను పూర్ణంగా నేను ప్రేమించలేను ఎందుకని నువ్వు కూడా నన్ను పూర్ణంగా ప్రేమించాల్సిన అవసరం లేదు కారణం నీకు నా మీద ప్రేమ లేదు నాకు నీ మీద ప్రేమ లేదు నీ మీద నీకు ప్రేమ ఉంది నా మీద నాకు ప్రేమ ఉంది నా మీద నాకు ప్రేమ ఉంది కనుక నీ మీద ప్రేమ ఉంది నీ మీద నీకు ప్రేమ ఉంది కనుక నా మీద ప్రేమ ఉంది మీకు అర్థమైనా కాకపోయినా ఇంతే అర్థమవుతుంది ఇది క్లియర్ అందువల్ల ఇది విషయస్పృహ విషయంలో ఏనాయనా విషయ స్పృహ ఇది బాణి నా విషయ స్పృహ అని నాడు ఇదిగో బాణే ఈ విషయం తెలిసిందంటే నా విషయస్పృహ విషయాలు ఉంటాయి ప్రేమ వాటి మీద ఉండదు వాని మీద ఉంటుంది ఆత్మ మీద ఉంటుంది పరమాత్మ మీద ఉంటుంది ఇది విషయం ఇది ప్రతిఫలన ఇంకా అదే ఆత్మ విషయానికి వచ్చారనుకోండి రెండే పాయింట్స్ అక్కడ ఒకటి నిత్యంగా ఉంది అనిత్యంగా ఉంది ఇంతకుముందు మనం చూసినప్పుడు ఏ వస్తువైనా అనిత్యంగా ఉంది ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించే వస్తువు అనిత్యంగా ఉంది నంబర్ వన్ నంబర్ టూ సాధ్యమయ్యింది సాధ్యమయ్యింది అందువల్లనే పరాధీనం పరాధీనం అంటే సాధ్యం సాధ్యమయ్యింది ఇప్పుడు ఆత్మ విషయానికి వచ్చేటప్పటికి ఆత్మ నిత్యము అవునా నిత్యమా సత్యం జ్ఞానం అనంతం నిత్యం ఆత్మ నిత్యం నిత్యమైంది ఎక్కడికి పోదు ఎక్కడికన్నా అది పోతే నువ్వు దుఃఖపడతావు పోయేది కాదు ఎందుకని వచ్చింది కాదు ఉన్నదే ఫస్ట్ పాయింట్ ఎగిరిపోయింది అనిత్యం అనేటువంటిది ఎగిరిపోయింది నీకు దుఃఖం లేదు రెండవది ఏంటి దీనికోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కారణం సాధ్యం కాదు అది సాధ్యం కాదు ఎందుకని సిద్ధ విషయం ఆల్రెడీ ఇట్ ఈస్ దే నువ్వు తెలుసుకోవాల్సింది అంత అదేమో అనిత్యం సాధ్యం ఇదేమో నిత్యం సిద్ధం సిద్ధ పాయింట్ సిద్ధం సెల్ఫ్ ఎవిడెంట్ నీకు నువ్వు ఉన్నట్టుగా నీకే తెలుసు సెల్ఫ్ ఎవిడెంట్ అట్లా నువ్వు నువ్వు ఉన్నట్టుగా జ్ఞానం కూడా నీకుంది సెల్ఫ్ ఎఫిల్జెంట్ యు ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ అండ్ సెల్ఫ్ ఎఫిల్జెంట్ ఆ సెల్ఫ్ ఎవిడెంట్ అస్థి సెల్ఫ్ ఎఫిల్జెంట్ భాతి అహం అస్మి అహం భామి ఎప్పుడో Sada అహం సదా అస్మి అహం సదా భామి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీకు కృష్ణ వాయిస్ వినపడాలంటే నేను ఒకటే చేశాను ముందు అమ్మగారులను ఆపేశాను తర్వాత మిమ్మల్ని ఆపేశాను తర్వాత అతను ఒక్కడిని చెప్పమన్నాను చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అంటే నేను ఏం చేశాను ఇక్కడ ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఆర్గనైజ్ చేశాను ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే ప్రతిబంధం ఏదైతే ఉన్నదో దట్ పర్టికులర్ ఫెలో సత్పుత్రస్య అధ్యయన శబ్దవత్ కంట ధ్వని కాబట్టి అతని యొక్క శబ్దం వినడానికి ఏదైతే ప్రతిబంధంగా ఉందో అబ్స్టకల్గా ఉందో దాన్ని తొలగించాను నేను నేను చేసింది ఏంటి తొలగించాను ఇంతకు అతను చెబుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా మీరు చెప్పినప్పుడు కూడా అతను చెబుతున్నాడు మీరు ఆపినప్పుడు అతను చెబుతున్నాడు వీళ్ళు చెబుతున్నప్పుడు కూడా ఆపి అతను చెబుతున్నాడు వీళ్ళు ఆపినప్పుడు కూడా అతను చెబుతున్నాడు కానీ ఇన్ని చోట్ల తెలియంది ఇప్పుడు తెలియడానికి కారణం ఏంటంటే అలా తెలియకపోవడానికి ఏదైతే ప్రతిబంధకంగా ఉన్నదో దాన్ని తొలగించడం వల్ల సుస్పష్టంగా అర్థమైంది అంతకుముందు సామాన్యంగా వినిపించింది ఇప్పుడు విశేషంగా వినిపిస్తుంది కాబట్టి ప్రతిబంధ నిర్మూలనం జరగాలి ఏనాయన ప్రతిబంధాన్ని తొలగించాలి అంటే అసలు ప్రతిబంధ స్వరూప నిరూపణ జరగాలి అసలు ఏంటంటే ఈ ప్రతిబంధం అంటే అసలు దాన్ని అర్థమై చేసుకోకుండా తొలగించేది ఎట్లా ఏదన్నా ఓ పని చేయాలంటే మనం అర్థం కావాలి కదా ఈ ప్రతిబంధకం ఉందని తెలిసిపోయింది చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా బానేపి అభానం బాణస్య బానేపి బాణస్యాభానం ప్రతిబంధన యుజ్యతే కాబట్టి ఈ వేద పఠనంలో ఎట్లాగైతే ఉండిందో అట్లాగే ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆత్మ పరమ ప్రేమాస్పదమైనటువంటి ఆత్మ పరానంద స్వరూపం అని నాకు తెలియకపోవడానికి ఏదైతే ప్రతిబంధం ఉందో ఆ ప్రతిబంధకాన్ని మనం తొలగించుకోవాలి అసలు ఆ ప్రతిబంధకం తెలిస్తే కదా తొలగించుకోవడం ఇప్పుడు నాకు తెలిసింది కనుక అతను వాయిస్సు వినపడకపోవడానికి మీ అందరి వాయిస్లో కలిసిపోయి ఉండడం కారణము అనేటువంటిది నాకు ప్రతిబంధ స్వభావ స్వరూప నిరూపణం జరిగింది కనుక నాకు నేను ఆపగలిగాను కాబట్టి విషయ స్పృహ విషయంలో కూడాను ఆత్మకేదైతే అవరోధంగా ఉందో ప్రతిబంధంగా ఉందో దాన్ని తొలగించుకోవాలి అని అంటే ఆ ప్రతిబంధం స్వభావ స్వరూపాలు నీకు తెలిసి రావాలి నీకు తెలిసి రావాలి దెన్ ఏమిటి ఆ ప్రతిబంధం ఇదైతే అర్థమైపోయింది వేదాధ్యయనం అయితే అర్థమైపోయింది ఆత్మ విషయంలో నేనే పరానంద స్వరూపము నేనే పర ప్రేమాస్పదము అనే విషయం అర్థం కాకపోవడానికి ప్రతిబంధం ఏమిటి నెక్స్ట్ ప్రతిబంధోస్తి భాతీతి వ్యవహారార్హ వస్తుని తన్నిరస్య విరుద్ధ సత్ోత్పాదనముచ్చతే డిఫైన్ చేస్తాడు ప్రతిబంధాన్ని ఒక విచిత్రం ఆత్మ విషయంలో ప్రతిబంధం ఇదో ఒక మాట చూస్తా గతంలో మీకు తెలిసిందే ఆత్మ విషయంలో ప్రతిబంధం అనేది అజ్ఞానమే కదా కదా అజ్ఞానం అనేది సత్యమా అజ్ఞానం సత్యమైతే ఇంకా ఆత్మజ్ఞానమే లేదు ఇది మనం తెలుసు కదా దాన్ని డిఫైన్ చేయడం యదార్థం చెప్పాలంటే లేనిదాన్ని డిఫైన్ చేయచ్చు ఎంత విచిత్రమైన విషయం చూడండి ఉన్నదాన్ని డిఫైన్ చేయచ్చు చేయలేకపోవచ్చు లేనిదాన్ని డిఫైన్ చేయాలంటే ఆ డెఫినేషన్ ఎట్లుంటుందో నిర్వచనం ఆలోచించుకోండి ముందు ఎప్పుడైతే నేనే పరానంద స్వరూపము అని తెలియడం లేదో ప్రతిబంధం ఉందని యాక్సెప్ట్ చేయాల కదా అదే అంటున్నాడు ప్రతిబంధ అస్తి ప్రతిబంధ భాతి ఇది పో దేని విషయంలో అయ్యా వ్యవహారార్హ వస్తువుని ఇప్పుడు చూడండి ప్రతిబంధం ఎప్పుడైతే ఉందంటున్నాడో అర్థమర్స్ ఉంది భానం అభానం ఉందని యాక్సెప్ట్ చేస్తున్నాడు అదే కదా ప్రతిబంధం జ్ఞానం ఉంది అజ్ఞానం ప్రతిబంధం అంటే జ్ఞానం అజ్ఞానం రెండు ఉండే కదా భానాభానాలు జ్ఞానాజ్ఞానాలు స్ఫురణాస్ఫురణలు ఉన్నట్టేనా కథ అవును కదా విచిత్రం ఏంటంటే ఏకకాలంలో రెండు తెలుస్తాయా జ్ఞానము అజ్ఞానము రెండు ఏకకాలంలో తెలిసే అవకాశం ఉందా అయం ఘట ఇది కుండా తెలిసిపోయింది అహం నజానామి నాకు తెలియడం లేదు అయం ఘట అహం నమే ఇది కుండా నాకు తెలియడం లేదు అన్నాడు అనుకోండి అప్పుడు మనం ఆలోచన చేస్తాం ఇది వేదాంతమాంత ఘోరంగా ఉంది పై ప్రతిబంధం ఉందంటాడు తమాషం ఏంటంటే ఏకకాలంలో ఉంటాయనేది మన క్వశ్చన్ ఏకకాలంలో ఉండడానికి అవకాశం లేదు ఆయుక్తం కానీ యుక్తం అని ఇప్పుడు వస్తున్నాం ఒక నిర్ణయానికి వస్తున్నాం జస్ట్ లిసన్ ప్రతిబంధ అస్థి భాతి ఇది అస్థి భాతి అస్థి అంటే ఉన్నది భాతి అంటే తెలుస్తూ ఉన్నది అస్థి ఉన్నది ఆ ఉన్నది తెలుస్తూ ఉన్నది భాతి ఏ విషయంలో అండి వస్తుని వ్యవహార అర్హ వస్తువుని అంటే వ్యవహార యోగ్య వస్తుని ఇది ఇప్పుడు వ్యవహారంలో మనకు తెలుస్తు ఉంది ఇక్కడ అస్థి భాతి అంటున్నాడు ఒకటి ఉంది తెలుస్తూ ఉంది కదా అదే మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటాం ఇప్పుడు నేను ఏం లేదు అయం అస్థి అయం భాతి అహం అహం అస్మి అహం భామి ఇది వ్యవహారార్హ వస్తువుని కాబట్టి నిరంతరం నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది నేను ఉన్నాను నేను ఉన్నానని నాకు తెలుసు అహం సదా అస్మి అహం సదా భామి ఇది వ్యవహారం నడుస్తూ ఉంది ప్రతిబంధం అంటే అస్తి భాతి ఇది వ్యవహారార్హ వస్తువుని కాబట్టి అంటే సామాన్యంగా తెలుస్తూ ఉండొచ్చు ఏది పుత్రస్య అధ్యయనం విశేషంగా తెలియకపోవచ్చు ఏది విషయం కానీ నేనున్నట్టుగా నాకు తెలుసు కాబట్టి నేను ఉన్నాననే ఎరుక నాకు ఉంది ప్లీజ్ నేనున్నాననే ఎరుక నాకు ఉంది అహం అస్మి అని నాకు తెలుస్తు ఉంది అహం భామి జ్ఞానం కూడా నాకు ఉంది ఇది వ్యవహారం అస్తి భాతి ఇది తన్నిరస్య తన్ నిరస్య తత్ తరస్య తత్ వస్తు నిరస్య నిరాకృత్య ఇది ఉంది ఇది తెలుస్తూ ఉంది అనేది వ్యవహారంలో ఒక వస్తువు విషయంలో మనకు అనుభవంలో ఉంది బాగా అర్థం చేసుకోండి ఇది ఉంది తెలుస్తూ ఉంది అస్థి భాతి అస్మి భోమి క్లియర్గా ఉంది కదా తన్ నిరస్య తత్వస్తు ఏ వస్తువు అయితే వ్యవహార యోగ్య వస్తువుని ఉందో దాంట్లో తద్వస్తు निरात्या दस्तुनी निराकर ये इंत अस्थि भाति कदा इपड़ तत् नस्थि न भाति <laughs> इधुदी अस्थि भाति इपड़ू आ वस्तु ने नस्ति नाती अभी ఇంతకుముందు ఉంది తెలుస్తూ ఉంది ఇప్పుడు అదే వ్యవహార వస్తువు లేదు తెలియడం లేదు అంటే ఏదైతే ఉందో అలా ఉన్నట్టు తెలుస్తూ ఉందో దాన్ని నిరాకరించి నెగ్లెక్ట్ చేసి అదే వస్తు స్థానములో అది లేదు తెలియడము లేదు తత్ నా అస్థి భాతి తత్ వస్తువు నా అస్థి భాతి ఇది అలా జరిగిన తర్వాత తన్నిరస్య సరేనండి ఏదైతే ఉందో అది లేదంటా ఉండాడు ఏదైతే తెలుస్తూ ఉందో అది తెలియదు లేదంటున్నాడు మరి ఏంటి అసలు ఉండేది విరుద్ధస్య తస్య ఉత్పాదనం ఉచతే విరుద్ధస్య తస్య తస్య విరుద్ధ విరుద్ధస్య తస్య తస్య విరుద్ధస్య ఏది ఇంతకు ఏదైతే అస్థి భాతి అది ఉంది తెలుస్తూ ఉంది అని కదా దాన్ని నిరాకరించాడు కదా ఏమని నా అస్తి? నా భాతి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తస్య విరుధ దానికి విరుద్ధమైనటువంటి దాన్ని అంటే అది సత్య వస్తువు ఉన్నది ఇప్పుడు లేనిది అసత్యం తస్య విరుద్ధ అంటే సత్యస్య వస్తున విరుద్ధస్య అంటే అసత్యశ్ ఇంతకుముందు ఉన్నదాని గురించి చెప్పాడు ఇప్పుడు దాన్ని దాని ప్లేస్లో నిరాకరించి లేని దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉత్పాదనం అది తస్య నిర్విరుద్ధ దీనికన్నా విరుద్ధమైనటువంటి దాన్ని ఉత్పాదనం ఉత్పత్తి ఉత్పాదనం ఉత్పత్తి దాన్ని అక్కడ సృష్టించడం ఏదైతే ఉందో దీనిని ఉచత చెబుతున్నారు ఏమని ప్రతిబంధ ఉచత ఇట్స్ అన్ అప్ నాలుగు సంవత్సరాలు ఎట్లాగే ఉంటుంది చూస్తురు కానీ నేను చూస్తు ఒక రోజుకేమైంది పోయిన స పోయిన వారమంతా బ్రహ్మాండంగా సమస్యలాగా వెళ్తురే ఉండండి ఒక వారం తమాషగా ఉంటుంది ఎంత నేను నేర్చుకో ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉంది ఏం లేదని ఆయన వెరీ క్లియర్ నేను చెప్తాను కదా మీకెందుకు నాకు అర్థమైంది కదా మీకు ఎప్పుడు సమస్య అంటే మీకు అర్థం కాకపోవడం సమస్య కాదు నాకు అర్థం కాకపోతే సమస్య నాకు అర్థం కాకుండా నేను టీవీలో కూర్చొని కనుక మాట్లాడితే ఎన్ని కోట్ల మందికి అయినా సమస్య ఎందుకని నీ చెప్పేవాడికి అర్థం కాలేదు కనుక మీకు ప్రశ్నే లేదు ఇట్ ఈస్ క్లియర్ టు మే ఇది ఫ్యాన్ అనేట్లాగైతే తెలుసో పదిహేను వందల చిల్లర శ్లోకాలంతే మీకేం దాని గురించి డోకా అవసరం లేదు సందేహం అవసరం లేదు కాబట్టి ఈ లోపల మనకు అర్థం కాదు మనకు అర్థం అర్థమై తీరుతుంది కాబట్టి ఒకటి ఉంది అది తెలుస్తూ ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని ఆ ఉన్నదాన్ని లేదని తెలుస్తున్న దాన్ని కాదు అన్నాడు అప్పుడు అక్కడేముందాయా వీడు ఇంకోటి తీసుకొచ్చి పెడతాడు అంతే ఇంకేమీ లేదు ఏం పెడతాడు దాన్నే పెట్టాడు ఇంక దాన్నే ఉంచచ్చు కాదు దానికన్నా అన్యమైంది దాన్ని తీసుకొచ్చి పెడతాడు ఉన్నది కూతురు హ్యాపీ వీడు కాదు కూతురు కాదు ఉండేది అంటాడు ఎవరు అనుకునేటప్పుడు కోడలను తీసుకొచ్చి అదే విషయం అర్థమైంది ఇప్పుడు ఉన్నది ఉన్నది ఉన్నది తెలుస్తూ ఉన్నది ఆ ఉన్నదాన్ని లేదంటున్నాడు తెలుస్తున్నదాని తెలియడం లేదంటున్నాడు మరి ఏ ఉందిరా ఏం లేదురా అని అడిగితే దానికి ఏదైతే విరుద్ధంగా ఉందో దాన్ని తీసుకొచ్చి ఉందంటున్నాడు దాన్ని తీసుకొచ్చి తెలుస్తూ ఉందంటున్నాడు ఎప్పుడైతే లేనిది ఉన్నట్టుగా తెలుస్తూ ఉందో ఉన్నది లేనట్టుగా తెలియకుండా పోతుంది ఇది అట్లా ఇట్లా చెప్పమంటే నాలుగు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు అయినా చెప్తా ఎక్కడుండేవాళ్ళం అక్కడ ఉంటాము అసలు ఇదే ప్రతిబంధం అంటే ఇదేనాయన ప్రతిబంధం అంటే డెఫినెషన్ ఏంటంటే అప్స్టకల్ అనేది ఏంటంటే అప్స్టకల్ అంటే ప్రతిబంధం అనేటువంటిది ఏంటంటే ఏదైతే ఒకదాని యొక్క నిజస్వరూపాన్ని చూడండి ఒక దాని యొక్క నిజస్వరూపాన్ని దాచేసి ఇప్పుడు ఏదైతే ఉందో దాని నిజస్వరూపాన్ని దాచేసి దానిని మరొక విధంగా మనకు అర్థమయ్యేలాగా చూపడం ఏదైతే ఉందో అది ఇక్కడ జరుగుతూ ఉంది ప్రతిబంధం ఇక్కడ అది అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియడం లేదు లేనట్టుగా లేనిది లేని మనకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ప్రతిబంధ ఆర్ అబ్స్ట్రక్షన్ ఈజ్ దట్ విచ్ హైడ్స్ ది నేచర్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ థింగ్ and makes it appear as something else this is pratibandha definition hmm, definition for pratibandha pratibandha a abstraction is that which hides the nature of an existing thing and makes it appear something else <laughs> makes it appear something else this is pratibandha ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ఎక్కడుందో ప్రతిబంధం తెలుసా ఇంతవరకు బాగా అర్థం వెళ్ళా వన్ మినిట్ అహం అస్మి అహం సదాభామి క్లియర్ కదా అదే కదా వాళ్ళు చెప్పేది అస్థి భాతి ఇతి వ్యవహారాలు వస్తున్నాయి ప్రతిబంధ ఎక్కడొచ్చింది చెప్పరా అహం అస్మి నేను అన్నా మీరు అడుగుతారు నన్ను స్వామీజీ ప్లీజ్ కస్తుం అహం అస్మి నేనున్నాను ఉన్నారు స్వామీజీ మీరెవరు అహం దేహ అది ప్రతిపాద అర్థమైంది ఇప్పుడు నేనుండడం కాదు నేను ఎలా ఉన్నానో తెలియడం లేదు కథం స్వామీజీ మీరున్నారు కవం నేనున్నాను అహం అస్మి కోహం అహం కహ సంకహ నేనెవరు నువ్వెవరు అని అడిగితే అహం దేహ నేను దేహం ఇంకెట్లా పరమానంద వస్తువు తెలుస్తుంది నీకు నువ్వు ఆత్మవే కానీ దేహం అంటున్నాడు వచ్చిన అహం అశ్మి అహం భామి కాబట్టి నేను ఉన్నాను ఈ అస్థి భాతి రెండూ ఉన్నాయి ఏది అస్థి అన్నప్పుడు అహం దేహత నీదేది మమ గృహం మమ గృహం అహం మమ అహం దేహహా మమహం పోల సరిపోలే మమ శకటం క్లియర్ చూసారా ఏమైపోయింది కాబట్టి నేను అనేటప్పటికీ దేహం వచ్చేసింది నాది అనేటప్పటికీ నాకు సంబంధించినవన్నీ వచ్చేసాయి వీటిల్లో ఎక్కడ ఆత్మ విషయమే లేదు వాస్తవానికి ఆత్మ ఆత్మే పరమ ప్రేమాస్పదం కారణం పరమానంద స్వరూపం పరానంద స్వరూపం అనేటువంటి ఆత్మ కనుక అది నాకు ప్రమ ప్రేమాస్పదం దానిని హైడ్ చేసింది ప్రతిబంధం అది ఏదైతే అస్థి ఏదైతే భాతి ఆత్మ దాన్ని దాచేసింది దాని ప్లేస్లోనే ఇక్కడే ఉంది అది ఈ దేహం అని నేను అహం దేహ ఈ దేహం కదలడానికి ఆధారమైనటువంటి చైతన్యం ఆత్మ లేకపోతే శవం అయిపోతాడు కాబట్టి దేహమే గనక తాను అయ్యేటట్లయితే శవం కూడా లేచి కానీ ఆత్మ ఉంటేనే తిరుగుతున్నది కానీ లేకపోతే తిరగడం లేదు నేనుండి తిరిగేటప్పుడు దేహమే అవసరం లేదు దేహం మీద ఉండే చొక్కా కూడా తిరుగుతుంది ఇప్పుడు నేను వెళ్ళిస్తే సంతకి చొక్కా కూడా సంతకెళ్ళి వచ్చింది అంత బా అంత మాత్రం చేద్దాం అదే పెద్ద సంతపురుషుడు అయిపోదు చొక్కా ఇది కూడా అంతే దేహం కాబట్టి ఉన్నది ఆత్మ కానీ దేహం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది ప్రతిబంధం ఇది ప్రతిబంధం అది నో నో దాని విరుద్ధస్య తస్య విరుద్ధస్య ఉత్పాదనం దానికి అది తెలియకపోగా రెండో దాన్ని తయారు చేసి చూపడం అవుతుంది తానేమిటో తెలియకపోవడం ఫస్ట్ పాయింట్ తానేమిటో తనకు తెలియకపోవడం ఫస్ట్ పాయింట్ తాను కానిది తానుగా తెలియడం నెక్స్ట్ పాయింట్ తాను ఆత్మ అనేటువంటి తెలియకపోవడం ఫస్ట్ పాయింట్ తాను కానిది తానుగా తెలియడం సెకండ్ పాయింట్ ఇప్పుడు ప్రతిబంధకం ఏంటి అజ్ఞానం ఏమిటి అజ్ఞానం అని ఆలోచిస్తే స్వరూపానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడమే కానీ ఆ రెండు పదాలు మారడం లేదు బాగా చూడండి అస్థిభాతి మారడం లేదు అస్థిభాతి మారడం లేదు ఆ అస్థి ఏదో అది ఆత్మకు సంబంధించిందని భాతి ఏదో ఆత్మకు సంబంధించిందని ఈ జ్ఞానం కలగకుండా నిత్యానికి సంబంధించినటువంటి ఆ రెండింటిని పక్కన పెట్టి అనిత్యమైనటువంటి అహం మమ వాటికి తగిలించి ఇది అస్థి ఇది భాతి అంటూ ఇది ప్రతిబంధం ఇది ప్రతిబంధం క్లియరా అయితే స్వామీజీ ఈ విధంగా ఉన్న వస్తువు యథార్థ వస్తువు ఒకటి ఉంటే దీనికి భిన్నంగా కనిపించడానికి కారణమేంటి అసలు ప్రతిబంధం సరే కారణం ఏంటి ఈ ప్రతిబంధ హేతు ఏంటి అసలు ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రతిబంధం మీకంతా అంత ఆత్మీయ అయితే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత లాజికల్గా మాట్లాడిపోయినా ఈ మాటలు మాట్లాడతారు చూడండి వాటికి అంతా ఆన్సర్స్ వస్తున్నాయి ఏదైతే యదార్థంగా ఉందో ఆ యథార్థంగా ఉండేటువంటి దానికి భిన్నంగా ఇలా కనిపించడానికి కారణం ఏంటి ఆ కారణం ఏదో ఉంటే అదే కదా ప్రతిబంధకం అసలు ఈ ప్రతిబంధకం రావడానికి కారణం ఏంటి ేతు సమానా పుత్రధ్వని శ్రుత ఇదిరవిధ్యై వ్యామోహైక నిబంధన తస్య హేతు అది దానికి కారణమేంటి హేతు అంటే కారణం అసలు ఈ విధంగా ఉన్నది ఒకవైపు ఉండగా అస్థి భాతి అంటూ ఆత్మ విషయం పరానంద స్వరూపం పరమ ప్రేమాస్పదమైనటువంటి ఆత్మ పరమాత్మ స్వరూపం తెలుస్తూ ఉంటే దానికి భిన్నంగా విరుద్ధమైనటువంటిది కనిపిస్తుందని ఇప్పుడు చెప్పారు కదా ఆటోమేటిక్ విరుద్ధమైనటువంటిది ఒకవైపు వెలుగు ఉంటే దానికి విరుద్ధమైనటువంటి చీకటి గోచరించడానికి కారణమేంటి తస్య హేతు తస్సహేతు చూడండి స్టార్టింగే తేతు దాట్ తేతు దానికి కారణం ఏంటో తెలుసా తేతు దానికి కారణం ఏంటో చెప్తున్నాను విను అంటే ఏంటి తేతు అంటే తబ్దం ఏంటి ప్రతిబంధస్ అది నైన్ తేతు ప్రతిబంధ హేతు కారణం ఈ ప్రతిబంధానికి కారణం ఏంటి తేతు ప్రతిబంధ హేతు సమానభిహారుత్రధ్వని శృతరధ్వని శృత ఎక్కడా అధ్యేత్రునాం నిన్న చూసా ఇప్పుడు అధ్య అధ్యేత్రు వర్గం అధ్యస్థ పుత్రధ్వని పుత్రస్య ధ్వని ఏదైతే ఉందో ఇంతకుముందు చూసింది నాయన పన్నెండో శ్లోకంలో చూసింది అదే సేమ్ తమ పుత్రధ్వని శృత సమాన అభిహార సమాన సమానాభిహార అంటే పుత్రద్వని శృత పుత్రస్య ధ్వని ఆ బిడ్డ యొక్క కంఠధ్వని ఏది వేదాధ్యయనంలో శృత ఆ వినడంలో ఏం జరిగింది వినపడకపోవడం జరిగింది కదా దానికేంటి అది ప్రతిబంధం కదా వినపడకపోవడం తస్య ప్రతిబంధ హేతు దానికి కారణం ఏంటి అసలు అంటే సమానాభిహార అది ఆడ సమానాభిహార అంటే సమానకాలే సమానకాలే అంటే ఏక సమయే అభిహారీ ఒకే కాలంలో అందరు కలిసి పఠించడమే అదే ప్రతిబంధం తస్య హేతు సమానాభిహార సమాన అంటే ఒకే కాలంలో సమాన అభిహార అది సమానకాలే ఏక సమయే అభిహార లేదా అధ్యయనం లేరా ఎంత బాగుంది కానీ తమాష ఏంటే అంతా అయిందంతా ఒకటే కాంపౌండ్ తస్య హేతు సమాన అభిహార పుత్రధ్వని శృతౌ కాబట్టి బిడ్డ యొక్క అంటే అధ్యేతల కంఠధ్వని వేదం విషయంలో వేద పఠనంలో అధ్యేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కంఠధ్వని ఒకే కాలంలో సమాన కాలే ఏక సమయే సమాన కాలే అందరూ కలిసి దాన్ని పఠిస్తూ ఉండడమే పుత్రధ్వని చురుతావు పుత్రస్య ధ్వని ఆ బిడ్డ యొక్క ధ్వని వినపడకపోవడానికి తస్య ప్రతిబంధస్య హేతు ఇది కారణం సరే అది ఓకే మనం కదిలేంది ఏంది ఇప్పుడు ఆత్మ విషయంలో ప్రతిబంధం ఏంది అని థర్డ్ లైన్ ఇహ అనాది అవిద్య ఏవ వ్యామోహ ఏక నిబంధనం ఏక నిబంధనం నిబంధనం కారణం ఏక నిబంధనం ఏక కారణం ద ఓన్లీ కాస్ సమాన విహారరి ఇక్కడ ఏది ఆత్మవిషయంలో ఇహ ఆత్మవిషయ అనాది అవిద్య ఇవ్యాక నిబంధనం వ్యామోహ వ్యామోహస్ నిబంధనం కారణం ఏక నిబంధనం ఏక కారణం ఏంటి స్వామీజీ వ్యామోహ మోహమే ఉపసర్గా మోహ అంటే ఏంటి అదే కదా జరిగింది ఇప్పుడు ఆ పదం చూడండి ఎక్కడ పడాల్సిన పదం శాస్త్రం అక్కడ ఉంటుంది మోహం అంటే ఏంటి ఇన్ఫ్యాసేషన్ అంటే ఉన్నదిగా లేనట్టుగా ఉన్నట్టుగా చూడండి అది మోహం ఇది వ్యామోహం అంటే వ్యామోహం విశేషమోహం విశేషేణ ఆహా సూపర్ ఎట్ డిగ్రీ మామూలు మోహం కాదు ఇంకా మళ్ళీ దాంట్లో నుంచి ఊడిపడే అవకాశమే లేదంత మోహం సో స్ట్రాంగ్ స్టికీ ఈ వ్యామోహం ఏది ఆత్మ ఉంది అస్థి భాతి అది మన తెలియడం లేదు దేహం అస్థి గృహం భాతి ఓహ్ కదా ఏదైతే ఉందో తెలియడం లేదు ఏదైతే లేదో అదే ఉన్నట్టుగా ఏదైతే సత్యం కాదో అదే సత్యంగా నిత్యంగా తెలుస్తుంది కదా ఇదే వ్యామోహం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అందులో ఉత్త మోహం కాకుండా వ్యామోహం విశేషంగా ఉంది విశేష మోహం కాబట్టి ఈ విధమైనటువంటి విశేష మోహానికి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తెలియడానికి ఏక నిబంధనం ఏక కారణం ఏకైక కారణం ఏంటంటే అవిద్య అవిద్య ఏవా అవిద్య ఏ అవిద్య అజ్ఞానమే అవిద్య ఏవ నేను ఇక్కడి నుంచి టాపిక్ డిఫరెంట్గా తిరుగుతుంది జాగ్రత్త అవిద్య ఏవ ఈ అవిద్య ఎక్కడి నుంచి వచ్చిందండి అనాదిహి దానికి ముందు దానికి ముందు అనాదిహి అవిద్య ఏవ వ్యామోహస్య ఏక నిబంధనం ఏక కారణం కాబట్టి ఈ విధమైనటువంటి ప్రతిబంధం కలగడానికి యథార్థస్థితి భిన్నంగా కనిపించడానికి ఏది కారణము మనం ఆలోచన చేసాం కదా దానికి ఏకైక నిబంధన ఒకే కారణం ఉంది ఆ కారణం అవిద్య అజ్ఞానము ఎక్కడి నుంచి ఉంది అనాదిహి అనాది అంటే ఎక్కడి నుంచి ఉంది అని అంటే అనాదిహి ఇప్పుడు ఇవన్నీ ఏ తమాషా అతి ప్రశ్నాత్ పృష్ఠతి అది విపనిషత్తులు ఒక్కోసారి గురువుని శిష్యుడు వెళ్ళి గురుదేవా ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి ఉంది ఎప్పటి నుంచి ఉంది అంటాడు అతి ప్రశ్న పృష్టతే రై యూజ్లెస్ వెల్ అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నా పో అని అడగకూడని ప్రశ్నలు కాదు వాడు అడగకూడని ప్రశ్నలు ఎందుకు వాడు అడగకూడదు వాడికి ఆల్ఫాబెట్ రాలా ఇంకా అక్షర జ్ఞానమే లేదు అప్పుడే వాడు అజ్ఞానం ఎక్కడి నుంచి ఉంది అది విని కనుక అర్హుడైన వాడు అడిగితే చెప్పుండేవాడేమో అర్హుడు కాడు గనక నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా నా దగ్గర ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫారంలో చేరావు ఒత్తే చెప్పమంటావు ఎంతసేపటికి హ్యాంలెట్ చెప్పమంటావు ఏబిసిడీలు రాలేదు అందువల్ల అతి ప్రశ్నలన్నీ అడుగుతున్నావు నువ్వు అంటాడు ఉపనిషత్తులో అటువంటి సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాలా చేసుకోగలం ఓహో ఇటువంటి శిష్యులు ఉండాలి దగ్గర ఇప్పుడు అతి ప్రశ్న అనే శబ్దం పడ్డప్పుడు అయితే ఇక్కడ జస్ట్ లిస్ ఇహ అనాది దీన్ని అనాది అని అనడంలో అనాది అనేది కూడా మీరు బాగా అర్థం చేసుకోండి ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఇది అనాది అంటే అది ఆది నవిద్యతే ఎస్స దేనికైతే ఆది లేదో అది అనాది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న విషయం తమాష చూడండి అయితే స్వామీజీ అవిద్య అనాది అంటున్నాడు కదా ఈ ఆది లేదని ఆది లేని దానికి అంతం లేదు కదా అజ్ఞానానికి అంతం లేదు యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఐ థింక్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఐ విల్ మేక్ యూ హ్యాపీ జస్ తిన అనుకోండి అయ్యా అజ్ఞానం అనాది ఆది లేదంటే ఎప్పుడైతే ఆది లేదో అంతం లేదు అజ్ఞానానికే గనక అంతం లేకపోతే ఇదో విరుద్ధ భావాలే కదులుతుంటాయి వ్యామోహమే ఉండిపోద్ది ఇంకా మనిషి సుఖపడలేడు అందువల్ల ఏం చెప్పాలి ఇప్పుడు ఇంకో మాట చెప్తాను పోనీ కోణంలో వస్తాను స్వామీజీ అజ్ఞానం అనాది అన్నారు కదా భగవంతుడు సత్యము అనాదే కదా అజ్ఞానము అనాది సత్యము అనాది ఏంటి స్వామీజీది చెప్పండి అయ్యా అజ్ఞానము అనాదే ఆత్మ అనాదే ఆది లేదు ఎందుకని ఆది ఉంటే అంత ఉంటుంది ఆత్మకు ఆది ఉందని చెప్పానా అంతం కూడా ఉందని అర్థం కాబట్టి చెబుతున్నా ఆద్యంతాలు లేనిది అంటాం కదా మనం అది మధ్యంతరహితం అనే కాబట్టి ఆత్మకి ఆది లేదు కనుక అంతం లేదు కాబట్టి నిత్యం ఆనాదికి కూడా ఆది లేదు కనుక అంతం లేదు కనుక ఇది కూడా నిత్యం నిత్యం ఒకటే కానీ రెండు కాదు ఇదన్నా ఉండాలి అదన్నా ఉండాలి అవునా ఏంటంటే అయ్యా ఆత్మకు ఆది లేదు అంతము లేదు అజ్ఞానానికి ఆది లేదు అంతం ఉంది శాస్త్రరీత్యా చూసినా ఉంది అనుభవరీత్యా చూసినా కూడా ఉంది ఎంతోమంది అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఉన్నారు కదా అసలు అజ్ఞానం అనే దానికి అస్తిత్వం ఏమి జ్ఞానం లేకపోవడం కదా జ్ఞానం వస్తే ఇది లేదు కదా చెప్పండి అదే కదా అజ్ఞానం అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకున్న మహాత్ములు అంతా కూడా ఉండరు కదా ఒకటి దీన్ని న్యాయశాస్త్రంలో గౌతమహర్షి అద్భుతం అయ్యా ఆది లేని దానికి అంతం ఉంది అని తెచ్చాడు ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఆది దానికి అంతం ఉంది లాజిక్లో అసలు న్యాయశాస్త్రం అంటేనే లాజిక్ న్యాయం అంటే లాజిక్ అది షడ్ దర్శనాల్లో గౌతముడికి చాలా గట్టివాడు గౌతముని యొక్క న్యాయశాస్త్రాన్ని ఆచార్యులు వారు ఖండించినా అన్ని చోట్ల చోట్ల సంపూర్ణంగా అంగీకరించరు న్యాయశాస్త్రాన్ని అంగీరిస్తే న్యాయశాస్త్రం ద్వైతం ఆచార్య అద్వైతం సరే అట్లా పెట్టండి కానీ ఆయన లాజిక్ను మాత్రం ఉపయోగించుకున్నాడు చాలా చక్కగా ఒక్కొక్క చోట ఆచార్యులు వారు ఇది గౌతమ్ చెప్పాడు దీనికి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు చూడండి ఎంత విశాలమైన హృదయం శంకరాచార్యశ ఇప్పుడు మీకు చెప్తుంటే ఘటశకర్త ఘటగ్న విశ్వశకర్త కహ విశ్వశకర్త విశ్వగ్రహ యో యత్కర్త సతగ్నహ ఇదంతా న్యాయశాస్త్రం ఆచార్యుల అట్లాగే సేమ్ పైగా అంటాడు కూడా ఆయనది కాపీ కొట్టేవాళ్ళు ఆయన పేరు చెప్పరు కానీ నా పుస్తకాలు పట్టిన గయితే అర్థమైంది ఈరోజు ఎవడు పట్టినా ఎక్కడ చూసినా నాకు భయం వేస్తుంది ఎక్కడ చూసినా నేను రాసినవి ఉండే పేరు మాత్రం వాళ్ళది ఉండదు కలియుగ విచిత్రం మరి ఆయన చెప్పేది ఏంటంటే చూడండి అంటే అంత తర్కం ఉండేది ఆయన సిద్ధాంతాన్ని అంగీకరించకపోయినా ఆ తర్కాన్ని ఆచార వారు అంగీకరించేవాడిని ఆయన అంటాడు దానికి అంత ఉండే అవకాశం ఉంది ఎట్లా కొండ కొండ కొండ ఇప్పుడు చూడా నేను ఎందుకు ఆ కుండను అంత ప్రేమిస్తాను మీకు అర్థమైంది నేను భగవంతుడి తర్వాత ప్రేమించేది కుండని అది ఎన్నిటికి ఉపయోగపడుతుందండి కొండ గౌతమ్ మహర్షి అయం ఘటహ అంటాడు అవును ఇట్లాంటిదే ఇది అంటాడు ఏంటండి కుండకు ఆది ఉంది కదా కుండకి ఆది ఉంది ఎందుకని వాడు ఇప్పుడు కదా తయారు చేశాడు ఐదున్నరకి కుండ తయారైపోయింది ఐదున్నర నుంచి కొండ ఉంది అంతకుముందు ఎక్కడుంది కదా కాబట్టి ఆది ఉంది కదా ఏదో ఒకరోజు పడిపో పగిలిపోద్ది ఎప్పుడు అంటావా ఇప్పుడే పగిలి కొడతాను కూడా పగిలిపోద్ది కాబట్టి ఆది ఉంది అంత ఉంటుంది ఇదేమో ఎగ్జాంపుల్ అని గౌతమ్ మహర్షి అంటాడు బ్యూటీ అంటే డిస్క్రైబ్ చేయలేని దాన్ని డిస్క్రైబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అదే విచిత్రం శాస్త్రంలో అవునయ్యా కట అయం కటహా అస్తి ఇప్పుడు 5:30 కి కదా హ 5:00 క్లాక్ కి అయం గటహా నాస్తి యెస్టర్డే నాస్తి మూనేల కదా 3000 సంచలు కృత 3000 సంచలు కృత వాడు నాస్తి నాస్తి అంటుండే ఈయన పోతా ఉంటాడు ఇట్లా పెంచుకుంటూ పోతుంటాడు ఇదో తమ అర్థమెటికల్ ప్రోగ్రెషన్ ఒక దశలో వాడు అంటే నాస్తియావా కొండ లేదు అనేది ఎప్పటి నుండో లేదు ఆ ఎప్పటి నుండో లేనిది ఐదున్నరకి ఉంది ఎప్పటినుంచో అనేది అనాది అనాది ఆది లేదు దానికి ఎప్పటి నుంచో నువ్వు ఎక్కడికన్నా బా దానికి ఆది ఎక్కడో చెప్పు ఆది లేదు కదా ఐదున్నరకి అంతం ఉంది కుండ తయారైపోయింది కనుక కనుక అలాగే పరమాత్మ నిత్యం కనుక అంటే లక్షణం కూడా ఉంది కదా సత్యం జ్ఞానం అనంతం అది ఇక్కడ ఎక్కడుంది అవిద్యకి కనుక అటువంటి పరమాత్మకి ఆది లేదు కనుక అంతము లేదు ఫస్ట్ పాయింట్ అజ్ఞానానికి ఆది లేకపోవచ్చు కానీ అంత ఇప్పుడు చీకటి ఉంది ఆయన చీకటి ఎప్పుడు నుంచి ఉందంటే ఎవడు చెప్తాడా లైట్ ఎరిగించు ఉంటుందేమో కాబట్టి ఎప్పటి నుంచో లేనిది అనాది అది అట్లాంటప్పుడు ఎప్పటి నుంచో అనొచ్చు కదా అదే దాని అర్థం అనాది అంటే ఏమని నువ్వు గనక పలానా చోట నుండే అని చెప్పగలిగితే ఆది ఎక్కడైతే పలానా చోట నుండని నువ్వు చెప్పలేవో అది అనాదిగా మారిపోతా ఉంది అనాదిగా ఉండేటువంటి దానికి అంత ఉంది కాబట్టి ఆత్మ అనాది అజ్ఞానము అనాది ఆత్మ అనాది అంతం లేదు అజ్ఞానము అనాది అంతం ఉంది ఒప్పుకుంటాను లేదా ఇంకొక క్రిటికల్గా చెప్తాను ఒకటి అది శాస్త్రంలో నేను మీకు లాజికల్గా మాట చెప్తా స్వామీజీ చెప్పు అజ్ఞానానికి కాదు ఉంది ఎప్పుడు కూడా వ్యాఖ్యానాలు ఎట్లా ఉంటాయంటే అన్ని వాళ్ళు ఇచ్చినయే చెప్తే పుస్తకాలు రాస్తే పోల ఇదిగా విచిత్రం ఒకటి అన్నాడు మహర్షి అంటే మనకు వేరే థాట్ రావాలి అదే బ్యూటీ ఇవిడ ఒక బాటిని చెప్తాను దాన్ని అజ్ఞానానికి ఆది ఉందని అనుకుంటాం అజ్ఞానానికి గనక ఆది ఉంటే ఆది ఉంది కదా అది ఎప్పుడో నువ్వు ఎప్పుడు చెప్తావు అది తెలియదు ఆ టైం నుంచి అజ్ఞానం ఉందని కదా అర్థం అంతేనా పిల్లవాడు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఫార్టీ నైన్లో లేడనే కదా అక్కడి నుంచే కదా ఉండాడు కాబట్టి అజ్ఞానము ఉన్నది అజ్ఞానానికి ఆది ఉన్నది అని నువ్వు అన్నప్పుడు అంత విషయం వదిలే అంత విషయం ఇప్పుడు చెప్పాను ఆదికి నేను ఆది ఉంది అని అన్నావు కనుక ఒక పాయింట్లో స్టార్ట్ అయింది కనుక ఏదైనా ఒక కాలంలో ఉంది అని స్టార్ట్ అయినప్పుడు దానికి ముందు ఏముంది అని అంటున్నా వండర్ఫుల్ అమేజింగ్ అజ్ఞానం స్టార్ట్ అయింది ఆయన ఒక పాయింట్లో దానికి ముందు ఏముందని అడుగుతున్నా నేను అజ్ఞానం ఏముందంటారా మరి ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యింది ఏంటి ఆది నువ్వు ఆది అని అన్నప్పుడు అది ఆదివో సోమో మంగళభూధం అది నాకు అనవసరం ఆ ఆది ఏదో అజ్ఞానానికి ఆది అక్కడ అజ్ఞానం ఉన్నది అని అంటే అంతకుముందు ఏముండాలి దానికి విరుద్ధమైంది ఉండాలి కదా జ్ఞానం ఉందని అర్థం జ్ఞానం ఉంటే అజ్ఞానం ఎట్లా వస్తుంది దీపం ఆరిపోతే మళ్ళీ వెళుతున్నారు ఎప్పుడు వస్తుందంటే చెప్పలేము అది వేరే విషయం అజ్ఞాన విషయంలో చూడండి తమ అజ్ఞానం పలానప్పుడు స్టార్ట్ అయింది అని నువ్వు చెప్పినప్పుడు దానికి ముందు ఏముందని నేను క్వశ్చన్ చేస్తే అజ్ఞానమే నువ్వు చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నావు గనక కనుక ఒక స్టార్టింగ్ పాయింట్ దానికి ఆది ఉన్నదని నువ్వు చెప్పినప్పుడు అజ్ఞానానికి ఆది ఉన్నది అంటే అయ్యా పలానా చోట నుంచి ఆది ఆరంభం అని నువ్వు అంటున్నావు గనక అంతకుముందు ఏముండాలి అంటే అజ్ఞానానికి విరుద్ధమైంది ఏదో ఉండాలి ఏంది అజ్ఞానానికి విరుద్ధమైంది జ్ఞానం జ్ఞానం ఉన్న తర్వాత అజ్ఞానం ఎట్లా వస్తుంది అంటున్నా అది ఏదైనా సరే ఇది కుండ అని నీకు తెలిసిపోయిన తర్వాత కుండకు సంబంధించిన జ్ఞానం నీకుంది ఇది కమలము అన్న తర్వాత కమలము స్పృహ నీకుంది తెలియకపోతే వేరే విషయం తెలిసిన తర్వాత జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఎట్లా వస్తుంది అంటాను వచ్చేందుకు అవకాశమే లేదు కనుక అజ్ఞానానికి ఆది ఉండడానికి అవకాశం లేదు ఆది లేకుండానే అంతమైపోతూ ఉంది కనుక అర్థమవుతుంది ఆదిలో లేదు అంత్యములో మధ్యలో ఉండిన స్వప్నవత్ మురుషా మేలుకున్నప్పుడు లేకుండా మేలుకున్న తరువాత లేకుండా మధ్యలోనే కనపడతా ఉంది కనుక డ్రీమ్ లైక్ స్వప్నవత్ ఒక కలగన్నట్టుగా ఎట్లాగైతే తెలుస్తుందో ఆ కల మృష అది మిథ్య వాస్తవం కాదు ఎందుకని ఆదిలో లేదు అంతములో లేదు ఆదిలో లేనిది అంతంలో లేనిది మధ్యలో ఉన్న లేనిదే అని గౌడపాదాచారుల కారిక ఓకే కనుక ఇప్పుడు అర్థమైంది కదా అజ్ఞాన విషయం లేనిది చూడు తమాషా ఉన్నది జ్ఞానం ఎదస్తి తదు సత్యం తత్ జ్ఞానమేవ సత్యవ జ్ఞానం కాబట్టి ఏదైతే ఉన్నదో అది జ్ఞానం జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం కానీ అజ్ఞానానికి ఏమి ఎగ్జిస్టెన్స్ లేదు అజ్ఞానం లేనిదే లేని అజ్ఞానం అనాదిగా ఉంది లేని అజ్ఞానం అనాదిగా ఉంది ఎక్కడి నుంచి వచ్చింది దానికి అంత శక్తి జ్ఞానం లేకపోవడం వల్లనే అది విరుద్ధం అది ప్రతిబంధం అది ఏకైక నిబంధనం ఉన్నది అదే తెలియనప్పుడు ఇది ఇది ప్రకృతి ఇప్పుడు చెప్తాడు మాయామయమో మమకారాలే మనసంత ఉన్నది చూడరు ఎవరైనా ఉన్నది చూడరు ఎవరైనా లేనిదే చూస్తారు ఎప్పుడైనా ఉన్నది బ్రహ్మము లేనిది జగము తెలిసేదేపుడు ఏ నిజము తెలిసేదేపుడు ఏ నిజము రాజారా రామ రామ జయ సీతారా భానేపి భానస్య అభాను అర్థమవుతుంది తెలియడం లేదు ఉన్నదే గాని తెలియడం లేదు అట్లా గాని అస్సలే తెలియడం లేదంటారా స్వామిజీ సామాన్యంగా తెలుస్తా ఉంది విశేషంగా తెలియడం లేదు సామాన్యంగా తెలుస్తా ఉంది విశేషంగా తెలియడం లేదు అదిగో ఆ పిల్లవాడు వేదాధ్యయనం చేస్తున్నట్టుగా వేద పఠనం చేస్తున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది కానీ అధ్యేత్రునాం వర్గస్య మధ్య చేస్తున్నాడు గనక కంఠధ్వని నాకు విశేషంగా తెలియడం లేదు సామాన్యంగా తెలుస్తుంది కానీ విశేషంగా తెలియడం లేదు కాబట్టి అహమస్మి అహం భామి అనేది సామాన్యంగా నాకు తెలుస్తూ ఉందే గాని అహం పరమ ప్రేమాస్పద అహం పరానంద స్వరూప అనేది భగవాన్ రమణ మహర్షి తెలిసినట్టుగా నాకు తెలియడం లేదు స్వామీజీ దిస్ ఈస్ ది ట్రబుల్ సామాన్యంగా తెలుస్తూ ఉందే గానీ విశేషంగా తెలిసి రావడం లేదు స్పష్టంగా తెలియడం లేదు కాబట్టి స్పష్టంగా తెలియడం లేదు అంతేగాని లేకపోలేదు స్పష్టంగా తెలియడం లేదు కానీ లేకపోలేదు ఉన్నదే లేకపోతే అంత ధైర్యంగా మీకు ఇక్కడ తెలుస్తుంది శృతి మందిరం అని నేను చెప్పలేను లేకపోలేదు స్పష్టంగా తెలియడం లేదు ఆ పిల్లవాడు వేదాన్ని అధ్యయనం చేస్తున్నాడనేది స్పష్టంగా నాకు తెలియడం లేదు కానీ వాడు చేస్తూనే ఉన్నాడనేది మాత్రం తెలుస్తూనే ఉంది కాబట్టి చేయడం అనేటువంటిది స్పష్టంగా తెలియడం లేదు నాకు అంతేగాని అంత మాత్రం చేత వేదాధ్యయనం లేకుండా మాత్రం లేదు కాబట్టి ఉన్నది తెలియకుండా ఉంది కాబట్టి ఉన్నది తెలియకపోవడం అజ్ఞానం ఇంతే డెఫినేషన్ ఉన్నది తెలియకపోవడం అంటే ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం బాణస్య జ్ఞానం నాకు కలగడం లేదు ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం అజ్ఞానం ఎప్పుడైతే అది కలిగిందో అజ్ఞానం ఉందో ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదు కనుక లేనిది ఉన్నట్లుగా తెలుస్తుంది కనుక అదే వ్యామోహ విశేష మోహహ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనపడుతూ ఉంది కాబట్టి ఈ అజ్ఞానం ఆయన ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉందంటే అనాది అది వేరే విషయం మన పుట్టుక నుండే ఉంది ఆవిష్కరింపబడింది పుట్టుక నుండే ఉంది పుట్టుకతోనే ఎవరికీ జ్ఞానం లేదు ప్రతి విషయంలో అజ్ఞానం ఉంది కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉన్నాం దేని గురించి తెలుసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతుంది ఈ విధంగా అజ్ఞానం పోతూ ఉంది కాబట్టి పుట్టుక నుంచి ఏదైతే మన అనుభవంలోనే ఉందో అజ్ఞానం ఈ అనుభవంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని నాశనం చేయడమే గురు శాస్త్రాల ఏకైక కర్తవ్యం ఆచార్యుని యొక్క కర్తవ్యం అదే శాస్త్రం యొక్క కర్తవ్యం అదే శాస్త్రం ఎందుకోసం ఉందంటే ఇదిగో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అజ్ఞానం ఈ జన్మలో పుట్టుక మనల్ని పెనవేసుకుని అజ్ఞానం ఏదైతే ఉందో దీన్ని సమూలంగా నశింపజేయడమే ఇంకేం లేదు దీన్ని సమూలంగా నశింపజేయడమే అజ్ఞాన నాశమే గురు శాస్త్రాదుల యొక్క ప్రయోజనం ప్లీజ్ ప్రయోజనం అది గనక జరిగింది అజ్ఞాన నాశం ఆ తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది లేనిది లేకుండా పోతుంది ఉన్నది ఉన్నదిగా మిగులుతుంది అది అస్థి అది భాతి తత్ మేవ అత సిద్ధం అత సిద్ధం సచ్చిదానందలక్షణం అత సిద్ధం అద్వైతం అక్రంథం అహం అస్మి సదాభామి కదా చిన్నహమే అతసిద్ధం ఏది ఆత్మయే బ్రహ్మం కనుక అయమాత్మ బ్రహ్మ సచిదానంద లక్షణం ఇది కాబట్టి ఎప్పుడైతే ఒక దీపకాంతి సింపుల్ నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నా దీపకాంతి ఉంది దీపకాంతి ఉంది అంటే ఆ దీపకాంతికి నువ్వు తెరబెట్టినప్పుడు అందుకనే త్యాగరాజస్వామి తెరదీయరా తెరదీయరని పాడడం ఉద్దేశం అదే దీపకాంతి ఉంది కాంతి ప్రసరిస్తూ ఉంది తెర గనక వచ్చింది మధ్య అడ్డం అంటే దీపకాంతి ఉన్నట్టుగా నీకు తెలియదు తెర తీస్తే తెలుస్తుంది కాబట్టి సచ్చిదానంద స్వరూపం పరమాత్మ స్వరూపం అదే ఆత్మగా పరానంద స్వరూపంగా పరప్రేమాస్పదంగా మన స్వరూపంగానే ఉంటే ఈ అజ్ఞానం అనేటువంటి పొర తెర దట్టంగా మధ్యలో నిలి వల్ల ఆ వెలుగు ప్రసరించడం లేదు ఈ అజ్ఞాన నాశం ఏదైతే ఉందో ఇది జరిగితే స్వప్రకాశంగా అది భాషిస్తుంది స్వయం ప్రభ ఇంతమంది చెప్పలేదు స్వయం ప్రభ తనంతట తాను ప్రకాశిస్తూ ఉంటుంది మరి ఒక దాని మీద ఆధారపడకుండా దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇదే పరంజ్యోతి తత్స్వరూపం త్వమేవా ఈ స్వరూపం నీవే ఇదే బ్రహ్మసాక్షాత్కారం ఇదే ఆత్మసాక్షాత్కారం ఓకే ఇంతవరకు వచ్చిన తర్వాత స్వామీజీ ఇప్పుడు అర్థమైపోయింది అజ్ఞానమే ప్రధానమైనటువంటి మరి అజ్ఞానం ప్రధానమైన ప్రతిబంధకమైనప్పుడు చూడండి క్లారిటీ అజ్ఞానం ప్రధానమైన ప్రతిబంధకం తెర తీస్తే దీపం మనకు గోచరమైనట్టుగా దర్శనీయమైనట్టుగా మేఘం తొలిగితే సూర్యుని యొక్క ప్రకాశం తెలిసినట్టుగా అజ్ఞానపు తెర తొలగితే ఆత్మజ్ఞానం మనకు దర్శనం కావాలి కదా దాన్ని అజ్ఞానపు తెరని తొలగించేది అట్లా వెరీ ఇంపార్టెంట్ ఒక్క శ్లోకం వింటారా అయితే టైం అయింది సిక్స్ థర్టీ వింటారా ఒక పది నిమిషాలు చెప్పమంటారు నాకు తెల్లవాళ్ళు చెప్పాలనే ఉంటుంది ఇది పరమ ప్రేమాస్పదం కదా నాకు ఇంకేమ దీంట్ల కంటూ ఆత్మ పరానంద స్వరూపం సచిదానంద స్వరూపం అన్నప్పుడు భానేపి ఇట్లా తెలుస్తూ ఉండేటప్పుడు తెలియకపోవడం అనేటువంటిది రాదు కానీ అలా ఉంది గనక ఎందువల్ల విషయస్పృహ వల్ల కాబట్టి దీనికి అజ్ఞానం కారణం మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ అజ్ఞానాన్ని కనుక నివృత్తి చేసేస్తే స్వరూపం దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి అజ్ఞానాన్ని తొలగించాలి అంటే అపహరణ కారణాత్ అపహరణ కారణాత్ అజ్ఞానాన్ని నిర్మూలించడం నిర్మూలించడం అనేటువంటి చేయాలి కదా దాన్ని ఎలా చేయాలి స్వామి వాడిని కొట్టిరాపు అంటే వాడు ఎవడో తెలిస్తే కదా కొట్టేది లేకపోతే ఎవడైనా కొట్టచ్చు కాబట్టి దాన్ని నిర్మూలించు అంటే దేన్ని అజ్ఞానాన్ని అది ఎక్కడుందని అసలు ఎక్కడి నుంచి కదిలిందని ఎక్కడెక్కడ ఉంటుందని ఎలా ఎలా ఉంటుందని వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఎక్కడి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలుసుకోవాలి దాని స్వభావ స్వరూపాలు తెలిస్తే తప్ప ఊరికే దొంగని చంపేయండి అంటే వాడు ఎవడు దొంగెవరు ఎందుకని దొరలేని ప్రపంచంలో దొంగెవరు చెప్పు ఎవడు దొంగ అందువల్ల ఫలాని వాడు దొంగ అంటే కొడితే కొడతాం లేకపోతే తప్పించుకొని పోతాం వాటి దగ్గర దెబ్బలు తినకుంటా కానీ అసలు తెలియాలి కదా మొదట వాడు ఎవడనేది అది అసలు ఎట్లా వచ్చాడు వీడు ఇప్పుడు ఇప్పుడు వరకు మనకు ఎట్లాందంటే బల ఇంట్రెస్టింగ్ ఇంకా దట్ ఈస్ విద్యారేణ స్వామి ఇప్పుడు ఇప్పుడు వరకు మనము చాలా బ్రహ్మాండంగా అవిరోధితయా కర్మ నా విద్యాత్ విద్యా విద్యా తేజస్తి మిరసవత్ ఆత్మబోధ అర్మకి అజ్ఞానానికి తేడా లేదు కాబట్టి కర్మ అజ్ఞానాన్ని పోగట్లేదు విద్యా విద్యా నిహంతి అవ జ్ఞానం వలనే అజ్ఞానం పోవాలి ఎట్లాగో తేజహాతి మీర సంఘవత్ సూర్యుని యొక్క ప్రకాశం వల్ల చీకటిపోయినట్టుగా ఇవన్నీ బాగుంటాయి ఎక్కడుంది అది అజ్ఞానం ఇదంతా బాగుంది సార్ శ్లోకాలు బాగానే ఉన్నాయి శ్లోకాలు పోవడం లేదే అది కాదు ఇప్పుడు ప్రాబ్లం అది ఎక్కడుంది అసలు చాలా వెరీ క్రిటికల్ ఎందుకంటే ఫలాన్ దగ్గర ఉండి అని చెప్పడానికి అసలు లేని వస్తువు ఈ బాధంతా పడడం ఎందుకని ద్వైతులు ఏదో వైకుంఠమో కైలాసం నమ్ముకొని దాని మీద పోతావు ఎట్లా సరే నువ్వు అట్లాగే నమ్ముకొని పోయేటట్లయితే తమరికి శుక్రవారం దేవుడికి ఆదివారం దేవుడికి ఇప్పుడు గురువారం దేవుడు కొత్త వాళ్ళు వీళ్ళకి దీనికి సంబంధం లేదు సార్ సనాతన ధర్మానికి అదంతా బిలీఫ్ సిస్టమ్ నమ్ముకుంటూ పోవడం పో నమ్ముకుంటూ ఉండు బ్రతకు ఒమ్మైపోతూ ఉంటుంది ఇది జ్ఞానం ఇది కాబట్టి దాని కథయింది కూడా దయచేస్తాం అదే నేను చెప్పేది ఇప్పుడు మీకు చాలా తేలికవుతుంది అజ్ఞానాన్ని వదిలేయడం ఒక దశలో ఒక దశలో నాకు కొందరు ఇట్లా చూస్తున్నారు నన్ను అది పోతే సంసారాలు ఏమవుతాయి అని నాకేం పోగొట్టడం వరకే నేను ఇప్పుడు చీకట్లో కొంత హాయిగా ఉండొచ్చు కారణం ఏదైనా కావచ్చు వెలుతురు వస్తూ ఉంటే ఓ వెళుతురా నువ్వు వస్తున్నావే చీకటి పోతే నేను ఎట్లా అంటే వెళుతురండి నేనేం చేసేది చీకటిని నా ఒళ్ళో పెట్టుకొని నేను ఉండగలను చీకటిని సార్ బిడ్డని ఒళ్ళో పెట్టుకునేట్టుగా చీకటిని నేను ఒళ్ళో పెట్టుకోగలను నా వర్గ కాదు నేను దాన్ని ఏం తరవనవసరండి ఇప్పటివరకు ఏ రోజు నేను చీకటి తరవలే చీకటిని ఖర తీసుకొని నేను ఎప్పుడు కొట్టలే నేను వస్తాను అది ఉండదు నేను వేదాంత పంచిదశ చెప్తాను అది ఉండదు దాని రెండో ఆలోచన లేదు ఈ లోపల మాత్రం ఏదో ఏదో పోతా ఉంది తప్ప ఎంతో పోతా ఉంది ఇది ఏంటి ఇదంతా ఏంటి అని మళ్ళీ మీరు కూడా పోని స్వామిజీ ఓం నమో భగవద్ వాసుదేవుని కూడా సరిపోదా అని మాత్రం అడగపాకండి అలా అడిగిన వాళ్ళని నేను సెలెక్ట్ చేయలే మొచ్చుతా మనకి మీరు అడగపాకండి ఈ ఫ్రెస్టే ఎందుకంటే మీ కష్టమైనా చిన్న విషయం అది ఈ ప్రపంచమంతా నువ్వే ఏది నీకు అన్నన్యం కాదు ఉండేది నువ్వే రెండో వస్తువు లేదు అనంతమైన ఆనందం నీశ్వరు ఆ దీస్ ఆర్ సబ్జెక్ట్ ఫర్ డిస్కషన్ ఇక్కడ ఇంత సబ్జెక్ట్ని డిస్కస్ చేసేటప్పుడు ఆనందంగా మరి ఇదంతా మన వల్ల వద్ద వద్దు అవన్నీ వద్దనే వద్దు ఇప్పటివరకు విన్నట్లే వినండి ఇప్పటివరకు అర్థమవుతుంది కదా అలాగే అర్థమవుతుంది ఇప్పుడు మీకు చార్ట్స్ కూడా తయారు చేసి పెట్టాను ఇప్పుడు ఇస్తారు మీకు ఉదయం లేదు తయారు చేశాను ఇదంతా కూడా చార్ట్స్ ఇప్పుడు దీన్ని చూసుకుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే ఇంక దీన్నే చూస్తాను అన్ను చూడలేమని ఆ మాట కూడా చెప్పాను నేను నాయన ఇది ముందు ఇస్తారా వెనక్కిస్తారా అంటే ముందు ఇచ్చేస్తామంటే వద్ద ఎందుకంటే ఇంక దాని మీదనే ఏదో పంచాంగంలాగా భలే ఉందని ఎందుకంటే మనవాడు పిల్లలంతా అంటున్నారు భలే ఉంది స్వామి భలే ఉంది స్వామిజీ అని నేను చెప్పిన పోయేటప్పుడు ఇస్తామంటే ఈరోజు ఈ సబ్జెక్ట్ పెద్దగా రాదు నెక్స్ట్ వీక్ డెఫినెట్గా వస్తుంది ఇంటి దగ్గర ఏదో చదువుకొని వస్తారు అప్పుడు తెలుస్తుంది ఏమర్థం కాలేదు స్వామీజీ చెప్తే తప్పని అప్పుడు నేను ఎలాగో చెప్తాను ఇంకా దాని ముఖం చూడడం నా ముఖం చూస్తారు అని చెప్పి దేపు ఈ అజ్ఞాన విషయం ఎందుకంటే అసలు లేనిదే ఏది ఉందో అది సత్యం అయినా ఏది ఉందో అది సత్యం ఏది సత్యం అది జ్ఞానం ఏది జ్ఞానమో అది అనంతం అందువల్ల అది మనకు పరమ ప్రేమాస్పదం ఈ మధ్యలో ఇది ఎక్కడొచ్చింది సింపుల్గా పెట్టుకోండి ఒక విషయం మనసులో ఎవరితో ఆర్గ్యని అవసరం లేదు అనంతమైన వస్తువు ఒకటి ఉండేటప్పుడు దాంట్లో రెండవది ఉండే అవకాశమే లేదు ఉన్నదనుకో దాని అనంతత్వానికి దెబ్బత కలుగుతుంది హాని భవతి అంతే సింపుల్గా పెట్టుకోండి మనసులో ఇంత చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకపోవడం వల్ల అనేక మతాలు పుట్టుకొచ్చాయి అనంతమైంది ఉంది అంటే రెండవది ఉండడానికి అవకాశం లేదు అనంతమైంది లేదు అంటే వేదాంతం అవసరం లేదు మతాల అవసరం లేదు నాస్తికత్వంలోనే ఉండొచ్చు ఎందుకని ఏది పొందినా దాన్ని పోగొట్టుకుంటావు ఎందుకని ఏది అనంతం కాదు కనుక దట్ ఇస్ ద క్వశ్చన్ అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఇది స్వామీజీ ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే కాబట్టి ఉన్నది జ్ఞానం ఉన్నది అనంతం ఇది అజ్ఞానం ఇది ఎక్కడి నుంచి వచ్చింది లేదు లేనిది ఉన్నట్టు కష్టపెడుతుంది ఎప్పుడు కూడా లేనివే ఉన్నట్టుగా కష్టపెట్టేది ఉన్నవి ఎప్పుడు ఉన్న త్రాడు నిన్ను ఎప్పుడూ బాధించదు లేని సర్పమే పొసగొట్టేది అవునా రద్దు సర్పది జ్ఞానం నిన్నెప్పుడు కష్టానికి గురి చేయదు నువ్వు ఎక్కడైనా కష్టపడ్డావు అది నీ వల్ల కావచ్చు ఇంకోర వల్ల కావచ్చు అక్కడ ఎవరో లేరు పోలేరం ఉందనుకోండి పోలేరం అంటే అజ్ఞానం నేను చెప్పేది గ్రామదేవత కాదు ఈవిడి పేరు కూడా అదే కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ కన్నీళ్లు పడ్డా సరే అక్కడ అజ్ఞానం ఉంటుంది దాని అస్తిత్వం ఏమిటని తెలిస్తే అర్థమే కావడం లేదు అట్లా అర్థం కానిటువంటి దాన్ని అర్థమయ్యేటట్టు చేయడం అర్థం కాని దాన్ని అర్థమయ్యేటట్టు చేయడం దేన్నైతే నిర్వచించలేమో దాన్ని నిర్వచించేటువంటి ప్రయత్నం బ్యూటిఫుల్ ప్లేస్ అందువల్ల అపహరణ దాన్ని పోగొట్టుకోవడానికి అవిద్య స్వభావ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాం చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్వితూరజ సత్వ ప్రకృతిర్ద్విధా సత్వశుద్ధ్య విశుద్ధిభ్యా విద్యే తేమ మాయాబింబో వశీకృత్య ం సీశ్వర అవిద్యావగస్వన్య వైచిత్ర్యాదనేక సాశరీరం సత్ ప్రాజస్త్రానవాన్ శ్లోకాలు నెక్స్ట్ వీక్ రాగానే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను వెరీ ఇంట్రెస్టింగ్ చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి మీకు ఇంకా అవిద్య అజ్ఞానము మాయ ఇవన్నీ క్వశ్చనే లేదు ఈశ్వరుడి కూడా ఈశ్వర నిర్వచనం కూడా జరిగిపోద్ది ఈశ్వర ప్రతిపాదన కూడా జరిగిపోద్ది మీకు సృష్టి ఈశ్వరుడు కూడా వచ్చేస్తాడు అసలు విజయం ఏంటంటే ఉన్నది ఏకమేవా అద్వితీయమైనప్పుడు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది మాయ ఎక్కడి నుంచి వచ్చింది అని క్వశ్చన్ మాయా అక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి అనాథనేశం ఇప్పుడు అక్కడ లేదు ఆదికి పోవడానికి ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో దీని దగ్గర నుంచి పోతాం అట్లా కార్యం నుంచి కారడానికి పోతాం వెరీ బ్యూటిఫుల్ అనాలిసిస్ చక్కటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ వస్తూ ఉంది ఆ తరువాత ఈ సృష్టి తెలిసిపోయింది కానీ జనరల్గా ఏంటంటే సృష్టి విషయంలో పొరపాటుబడే జనం భగవంతుడున్నాడు సృష్టికర్త ఆయన సృష్టి చేశాడు అది జగత్ ఈ జగత్తు పాచభౌతికం ఆయన సృష్టి చేశాడు కాబట్టి జగత్తు వచ్చింది వచ్చింది గనక ఉంది ఉంది గనక రేపు విలీనమైపోతుంది ఇది నేను దీన్ని దాన్ని తెలుసుకుంటున్నా విచిత్రం ఏంటంటే అందువల్ల అహం ఇదం జానామి నేను దీన్ని తెలుసుకు అంటే మీకు పాయింట్ ఇస్తున్నాను నేను డీల్ చేయలేదే అహం ఇదం జనజానామి జానామి నేను దీన్ని తెలుసుకుంటూ ఉన్నాను దేన్ని ఇదం జగత్ ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నా అనుకుంటున్నాడే కానీ ఒక సూక్ష్మమైనటువంటి విషయం ఏంటంటే క్రిటికల్ పాయింట్ ఏంటంటే జగత్ నీకన్నా వేరుగా లేదు నువ్వు తెలుసుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా జగత్ అంటే తనకన్నా వేరుగా ఉంది అని అనుకుంటాడు బట్ దిస్ జగత్ దిస్ వర్డ్ ఇంక్లూడ్స్ యువర్ బాడీ ఇది చాలా సున్నితమైన విషయం జగత్తు ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచం నీ శరీరాన్ని కూడా కలుపుకోనుంది తనలో నీ శరీరం లేకుండా జగత్తు లేదు ఏముందో చెప్పు నీ శరీరం పోని ప్రపంచమేముంది ప్రపంచం పాంచభౌతికం పృథివ్ తేజ వైరాకాశాలు నీ దగ్గర అదే ఐదుగో ఇట్లనూ చూడు ఏముందో మట్టి వస్తుంది పృథివి దేహం అంతా మట్టి మరి ఈ మట్టి ఇంత చక్కగా ఎట్లా వచ్చింది మట్టి పోస్తే కుండ తయారవుతుంది నీళ్లు కలిపితే కొండ తయారవుతుంది రూపం వచ్చిందంటే నీళ్లు కలిస్తేనే వచ్చింది వాటర్ ఉంది బాడీలో వాటర్ ఉంది చూతమాషా పృథివీ అప్పు బాగలేదండి అనగానే డాక్టర్ ఇట్లా ఎందుకని ఉండా పోయాడని కాదు టెంపరేచర్ ఎట్లా ఉందని పోయినట్టు చూసేదేమో అర్థం కాలే టెంపరేచర్ ఏంటి అగ్ని అసలు లోపల జఠరాగ్ని లేకపోతే మనం తినేదంతా వేస్టే కదా నో సమోసా నథింగ్ అది లోపల అగ్ని జఠరాగ్ని లోపల ఉంది నీకు అది తెలుస్తుంది కాబట్టి పృథ్వీ నీకు తెలుస్తుంది భూమి అట్లాగే జలం తెలిసింది నీకు అట్లాగే అగ్ని తెలుస్తుంది వాయువు ఉందా లేదా అందుకే ఎవడో పడిపోతే ఇట్లా అంటారు కదా మాది అంటే తెలిసినోడేమో ఇటు పట్టుకుంటే డాక్టర్ అయితే తెలియని వాడు నాడి దగ్గర పోతాడు తెలియనివాడు ముక్కు దగ్గరకు వస్తాడు ఉందే వస్తుందే పోయిందే ఏం రాలేదనకోవర్ కాబట్టి గాలి ఉంటేనే కాదా వాయువులే లోపల ఉందా లేదా వాయువు బయటే కాదు లోపల ఉందా లేదా ఉంది ఆ లోపల ఉండేటువంటి వాయువు కదలడానికి స్పేస్ ఉండాలన్నా లేదా స్పేస్ ఉంటేనే కదా పోతా ఉంది కానీ ఇది కూడా లాజిక్ అందదు ఎందుకంటే ఒక బకెట్లో చెప్తారు కదా ఒక లాకర్లో ఐదు కోట్లు పడుతుంది ఒక లాకర్లో ఐదు కోట్లు పడతాయని మీరు నిన్న చేసుకున్న ఇప్పుడు కొత్త జ్ఞానం వచ్చింది మనకి అని బ్యాంకు ఎవరు చెప్పారు అని అది వాస్తవం ఏదో కోటేశ్వరుడు గారిని డబ్బు తీసుకపోతే ఐదు కోట్లు పట్టచ్చు సపోజ్ మనం సదస్సు అయిన తర్వాత తీసుకొని పోయినామనుకోండి లాకర్లో పెట్టడానికి లాకర్ ఎంత నిండద్దంటే ముప్పై ఐదు వేలతో నిండిపోదు అదేంటండి ఐదు కోట్లు ఆయన అవును ఆయన ఐదు కోట్లు అంటే వెయ్యి రూపాయల నోట్లు ఏమో ఆయన ఉద్దేశం మనదంతా పది రూపాయల నోట్లు చినిగిపోయిన ఐదు రూపాయల నోట్లు ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో గార్బేజీలో వేసినట్టు వేస్తే ఏం చెప్తాం ఇది ఎవడు ఆలోచనలు వాడి కదా అందువల్ల ఆయన ఏదో ఈ ఐదు కోట్లు అన్నాడు నేను అంటున్నా మన ఎంత పది రూపాయలు నోట్లు కాని ముప్పై ఐదు వేలు ఉంటాయని చెప్పి మనం అంటున్నాం మన అనుభవం అది కాబట్టి ఈ పక్కెట్లో ఎన్ని లడ్లు పడతాయి స్వామిజీ అని అంటే అన్నపూర్ణాచార్య పోతే ఆవిడ చేపేస్తుంది డెబ్బై ఐదు పడతాయి దాంట్లో దాంట్లో నూట ఇరవై ఐదు పడతాయి ఎందుకని అది పెద్దది చిన్నది ఇట్లా ఉంది కానీ కడుపులో ఎంత పడతనేది ఇప్పటికీ అవ్వబడి అందువల్ల ఎవరికి ఆఫీసుకి ఎంత పంపించాలి అనేది ఎంత కాలం కాపురం చేసినా కూడా అర్థం కాదు ఎందుకంటే ఒకరోజు తక్కువ తింటాడు ఒకరోజు ఎక్కువ తింటాడు ఒకరోజు ఇంట్లో ఎవరికి మిగిలి పెట్టకుండా తింటాడు ఇది అంతా ఎక్కడ పోతా ఉంది ఎంత తిన్నా అత్యత్య దశాంగుళం పురుష సూక్తం ఇది పురుష సూక్తమే కాదు స్త్రీ సూక్తం అలవాడైంది మగవాళ్ళైనంతే ఎంతైనా పెట్టిన తర్వాత లాస్ట్లో ప్లీజ్ బా బా తృప్తిగా తినారా తృప్తిగా ఒక్క జిలేబీ ట్రై చేస్తారు మరీ మొహం ఆటం అండి మీది తేండి అంతే అప్పుడు కూడా ఖాళీ ఆ జిలేబీ దీన్ని బయటకు అనుకోండి అప్పుడు ఎవరైనామండి ఒక ఐస్ క్రీమ్ ఏమైనా ట్రై చేస్తారంటే అక్కడ వాళ్ళు మొహం పెడతారు ఇక్కడ మీరు మొహం ఏం కాయ అందువల్ల దీంట్లో ఖాళీ ఉందా లేదనే విషయంలో సందేహం అవసరం లేదు మన అనుభవం చాలు కాబట్టి పృథ్వీ పృథ్వత్తేజవాయుల ఆకాశాలు పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి చూసారా మొత్తం అందువల్ల ఇక్కడి నుంచే నీకు కాంటాక్ట్ ప్రపంచం నీకు తెలుస్తూ ఆ రూపం నీ కంటికి టచ్ అయితేనే ఇది పోయి కనెక్ట్ అయితేనే దానికి అట్లా అందరికీ అందరూ కనెక్ట్ అయి ఉండరు తమాషా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ దిగుతో ఉంది ఇదంతా కూడాను ఈ సృష్టిలో వస్తూ ఉంది ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు ఏమైందంటే అజ్ఞానం అనేది ఏదో ఒక చోట్ల లేదు అనేక చోట్ల చే చేరిపోయి ఉండది కాబట్టి జగత్లో ఎట్లా ఉంది దేహంలో ఎట్లా ఉంది మన మనసులో ఎట్లా ఉంది అట్లా ఫిజియాలజీ అంతా అర్థం కావాలి ఆ ఫిజియాలజీలో మిథ్య ఏదో సత్యం ఏదో తెలిసి రావాలి అనేటమి అర్థం కావాలి ఈ అనాటమీలో మిథ్య ఎక్కడో సత్యం ఎక్కడో తెలిసి రావాలా సైకాలజీ అర్థం కావాలా దాంట్లో మిథ్య ఎక్కడో సత్యం ఎక్కడో తెలిసి రావాలా ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక అణు దేన్ని చూసినా వాడికి అనువుల కనిపించినట్టుగా ఎక్కడ చూసినా పరబ్రహ్మ స్వరూపమే మనకు దర్శనం అవకాశం ఉంటాడు అక్కడికి ఇప్పుడు తర్వాత శ్లోకాన్ని మనం ప్రారంభం చేయబోతున్నాం ఓ పూర్ణమదూర్ణమి పూర్ణా శాంతి శాంతి పూర్ణమెవశిషా